విఘ్న పద్మాజామనే భక్స్ మనసర్వానా ఉపక్రమే ఇదృతాస్ నమామి గజానం శరీు వికాశీమంతకాం స్ఫురందరవిరీ శ్రీరామచంద్రకాశ్రిస్త కళ్యాణగా సీతముఖం నిరంతరం మంగళమాతనో గుర్మా గుర్విష్ణు గురుర్దేమేశర గురు సాక్షాత్పర్రహ్మ తస్మీ శ్రీ గురే నమీ ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ఈరోజు ఉదయం మన ప్రవచన ప్రయాణంలో భారతంలో ఎక్కడిదాకా వచ్చాము ద్రాక్షాగృహ దహనం పాండవ సంరక్షణం హెడింబాసురుని వధ హెడింబను వివాహం చేసుకోవటం బకాసురవధ ఏకచక్రపుర రక్షణ ఇప్పుడు ఏకచక్రపురానికి ఏ విధమైనటువంటి కష్టం లేదు ఇంత పూర్వం అయితే రోజుకొక మనిషిని పంపించాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు అటువంటి కష్టం ఏం లేదు ఏకచక్రపురంలో ఉండేటువంటి వారంతా కూడా నిశ్చింతగా జీవనం చేస్తున్నారు పాండవులు ఇక్కడి నుంచి కదిలి వేరొక చోటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకు వెళ్ళాలి ఏకచక్రపురంలోనే ఉండవచ్చు కదా అంటే ఓ ధర్మం ఉన్నది ఆ కుంతి కుంతీదేవి ధర్మరాజుకు చెప్పింది ఏకత్ర చిర వాసశ్చ క్షమో నచే కురునందన చాలా అందంగా చెప్పింది నాయన భిక్షాటన చేసేటువంటి వారు సంచారులు ఉండాలి ఒకే చోట కనుక ఉన్నట్లయితే ఏకత్ర ఒకే చోట కనుక ఉన్నట్లయితే ఆ భిక్షము పెట్టేటువంటి వారికి వారి పట్ల నైరాస్యం కలగవచ్చు వాళ్ళు ఉత్సాహంగా ఉండి పెట్టేటువంటిది మాత్రమే మనకు దక్కుతుంది కానీ వాళ్ళు విసుక్కుంటునో కసుక్కుంటునో పెట్టేటువంటిది మనకు ప్రయోజనం లేనిది కనుక ఇక్కడ నుండి మారి ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ కొంతకాలం భిక్షాటన చేయడం ఎప్పుడు మనం బయటపడి మళ్ళీ హస్తినాపురంకి చేరుకోవాలో నిర్ణయించవలసిన వాడు ఎవరయ్యాడే పరమాత్మ వాడి నిర్ణయాన్ని అనుసరించి జరుగుతుంది అప్పటిదాకా మనం ఏం చేయాలి అనేక చోట్లకు మారుతూ ఉండాలి ఒక్క చోటే ఉండటానికి వేరలేదు సంచార జీవనం చేయాలి కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది కూడా సమస్య అనేక మంది బ్రాహ్మణుల చేత దక్షిణ పాంచాల భాగాన్ని తెలుసుకున్నారు వీళ్ళు దక్షిణ పాంచాల భాగం మీకు గుర్తొచ్చిందా రాలేదా వచ్చిందా మనం చెప్పుకున్నాం పాంచాల దేశాన్ని రెండు భాగాలుగా చేశాడు ద్రోణుడు దక్షిణ భాగాన్ని ద్రుపద మహారాజుకి ఇచ్చాడు ఉత్తర భాగాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు కనుక ద్రుపద మహారాజు ఉన్నటువంటి చోటికి వెళ్ళాలి ఆ దక్షిణ పాంచాలం ద్రుపదుడు ఉన్నాడు కనుక వెళ్ళడం అని కాదు దక్షిణ పాంచాల దేశంలో కాస్త పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళితే మీకు లోపల లేకుండా భిక్ష దొరికేటువంటి అవకాశం ఉన్నది అని అనేక మంది బ్రాహ్మణుల ద్వారా విని ఉండడం చేత పాండవులు దక్షిణ పాంచాలానికి వెళ్ళారు ఇక్కడ మనము ధర్మాన్ని తెలుసుకోవాలి ద్రోణాచార్యుడు ఈ దక్షిణ పాంచాలానికి ఈ పాండవులకు సంబంధం ఉన్నది పూర్వమే అసలు దక్షిణ పాంచాలం ఏర్పడడానికి కారణమే అర్జునుడు ఆ అర్జునుడే కనుక ద్రుపద మహారాజును బంధించి తీసుకుని వెళ్ళి అక్కడ అప్పచెప్పకపోతే పాంచాల దేశం రెండుగా చీలేటువంటి అవకాశం లేదు దక్షిణ పాంచాలం ఉత్తర పాంచాలం అయ్యేటువంటి అవకాశం లేదు అటువంటి స్థితిలో ఈ పాండవులకు దానికి పూర్వ సంబంధం ఉన్నది ఇక్కడ రెండుగా చీలిన కారణం ఏమిటంటే ద్రోణాచార్యం మన ఎదురుకుండా ఉన్నది ఇద్దరు ద్రోణాచార్యుడు ద్రుపదుడు సహజంగా మానసిక స్థితి అనేటువంటిది మనిషి యొక్క జాతము చేతనే కాకుండా జాతి చేత కూడా ఏర్పడుతుంది అని చెప్పారు మానసికమైనటువంటి స్థితి జాతము అంటే పుట్టుక చేత జాతి చేత అంటే ఏ జాతిలో వాడు పుట్టాడో దాని చేత కేవలం ఒక్క పుట్టుక చేతనే మా మాత్రమే కాకుండా జాతి చేత కూడా ఉంటుంది ఉంటుంది అని ఎలా చెప్పగలుగుతున్నాము అనే దాని గురించి వ్యాస భగవానుడు వివరించాడు ద్రోణాచార్యులకు ఎప్పుడైతే ఈ పాంచాల దేశపు రాజైన ద్రుపద మహారాజును అప్పగించాడో నేను నిన్ను చంపనయ్యా నీకేం భయం లేదు ఒడికిపోతున్నాడు ద్రుపద మహారాజు అని ఆ చెప్పినప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నాడు నీ ప్రాణానికి వచ్చినటువంటి భయమేమీ లేదు రెండవది నీ రాజ్యానికి వచ్చిన భయం కూడా లేదు నాకు ధారా దత్తమైనటువంటి రాజ్యాన్ని రెండు భాగాలు చేసి అందులో సగం నీకే ఇచ్చేస్తున్నా నువ్వు తీసుకుని వెళ్ళిపో ఇవాటి రోజున నేను భిక్ష వేస్తున్నాను ఎవరి మాట చెప్పింది ద్రోణాచార్యుడు చెప్పాడు కారణం ఏమంటే అతడికి చంపగలిగిన శక్తి ఉన్నా చంపలేదు కారణమేమి బ్రాహ్మణ జాతిలో జన్మించాడు కనుక దీనివల్ల మనకేమర్థమైందంటే బ్రాహ్మణ జాతిలో జన్మించినటువంటి వాడు శత్రువు ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు వ్యాస భగవానుడు మరి ద్రుపద మహారాజ్ ఏం చేశాడు ఎంత అవమానపడ్డాడో వెళ్ళాడు ద్రుపద మహారాజు ఏం చేశాడయ్యా సంకల్పం చేశాడయ్య ఏమిటా సంకల్పం ద్రోణాచార్యుణ్ణి చంపగలిగినటువంటి కొడుకు కావాలి ద్రోణాచార్యుడు వీడేమో చంపకుండా వదిలిపెట్టాడు ఈ ద్రుపద మహారాజు ఏం ఆలోచిస్తున్నాడు ద్రోణుణ్ణి చంపగలిగినటువంటి కొడుకు కావాలి నేనెటూ అతన్ని చంపలేను ఇప్పుడు భూమండలంలో ఉన్నవాడెప్పుడు ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగిన వాడు లేడు అటువంటి స్థితిలో ఎవరు రావాలి ప్రత్యేకించి ఒకడు పుడితే కానీ వాడు చంపలేడు ఆ పుట్టేవాడు కూడా దివ్యమైనటువంటి శక్తిమంతుడయి ఉండాలి ధనుర్బాణములతోనే జన్మించిన ఉండాలి అటువంటి వాడైతే ద్రోణాచార్యుణ్ణి సంహరించలేడు అటువంటి పుత్రుణ్ణి నేను పొందాలి యాజోపయాజుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములున్నారు గొప్ప మంత్రశాస్త్రవేత్తలు ఆనాడు యాజుడు ఉపయాజుడు ఉపయాజుడు తమ్ముడు యాజుడు పెద్దవాడు ఈ తమ్ముడైనటువంటి ఉపయాజుడు బాగా మంత్రసిద్ధి కలిగినటువంటి వాడు ఆ మంత్ర సిద్ధి కలిగినటువంటి ఉపయాజుడు ఆ ఆ ఉపయాజుని వద్దకు వెళ్ళి ఈ ద్రుపద మహారాజు తన యొక్క కోరికను చెప్పాడు నాచేత ఓ పుత్రుడు కలిగేటువంటి యజ్ఞాన్ని క్రతువుని చేయించాలయ్యా ఆ పుత్రుడు కూడా ఎటువంటి వాడై ఉండాలి అరివీర భయంకరుడైనటువంటి వాడై ఉండాలి సర్వ విద్యా విశారదుడైనటువంటి ద్రోణాచార్యుణ్ణి చంపగలిగినటువంటి కొడుకై ఉండాలి అతడు తయారు చేసినటువంటి అర్జునుని వివాహం చేసుకోగలిగిన కుమార్తె కూడా కావాలి ఎవరు తయారు చేసిన ద్రోణాచార్యుని చేత తయారు చేయబడిన మనం చెబుతూ ఉంటామే తత్కరకమల సంజాత అని అలా తయారు చేయబడినటువంటి అర్జునుణ్ణి వివాహం చేసుకోవడానికి కావలసినటువంటి కూతురు కావాలి ఇప్పుడు ద్రోణ ఈ ద్రుపద మహారాజు యొక్క వ్యూహం ఏమిటండి చెప్పండి తనవాడై తనవాడు అని ఊహిస్తున్నటువంటి అర్జునుణ్ణి అల్లుడుగా చేసుకుని తన వైపుకు తిప్పుకోవాలి అటు ఉన్నటువంటి ద్రోణాచార్యుణ్ణి సంహరించాలి ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేశాడు ద్రుపదు కారణం ఏమంటే మానసిక స్థితి క్షత్రజాతిలో జన్మించిన కారణం చేత జన్మత వచ్చిన మానసిక స్థితే కాక జాతి వల్ల కూడా మానసిక స్థితి మారుతూ ఉంటుంది కనుక మనం ఎక్కడ పుట్టాం ఏ జాతిలో పుట్టాం ఎటువంటి లక్షణాలతో పుట్టాం కనుక మనలో ఉండేటువంటి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రతి మానవుడు చేసుకుని తన మానసికమైనటువంటి స్థితిని చక్కదిద్దుకునే అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉన్నది నేను ఇంతే అని అనుకునే అవసరం లేదు అవకాశం లేదు మారుతుందా ఖచ్చితంగా మారుతుంది అందులో సందేహమేమీ లేదు కరిగేటువంటి లక్షణం ఉన్నది కనుకనే దానికి మనస్సు అని పేరు కనుక కరిగే లక్షణం ఉన్నది ప్రతిదీ మారుతుంది నెయ్యి ఉన్నది పొయ్యి దగ్గర పెట్టాము గడ్డ కట్టినటువంటిది మారుతుందా మారటం లేదా మారుతుంది మళ్ళీ గడ్డ కడుతుంది అది ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేస్తూ ఉండాలి పొయ్యి దగ్గర పెడుతూనే ఉండాలి కరిగిస్తూనే ఉండాలి ఈ మనస్సులు కూడా అంతే ఎప్పటికప్పుడు దాన్ని ప్రక్షాళన చేసుకుంటూనే ఉండాలి ప్రతి క్షణం ఇప్పటికి మనం మంచిగా అయిపోయాం ఏమంటే సామాన్యమైనటువంటి తపస్స విశ్వామిత్రునిది అమోఘమైనటువంటి తపస్సు చేశాడు గాయత్రిని ఆవిష్కరించాడు అటువంటి మహానుభావుడు మేనక యొక్క వలలో పడిపోయాడు మొత్తం తపస్సు అంతా అయిపోయింది మళ్ళీ తపస్సు కోసం వెళ్ళాడు కనుక ఎప్పటికప్పుడు ఆ మనస్సుని మనం ఏం చేసుకుంటూ ఉండాలి పుటం పెడుతూనే ఉండాలి పులిగాపు చేస్తూనే ఉండాలి ఏ ద్వారా మనం పులిగాపు చేసుకోవాలి అంటే కేవలం మన యొక్క మానసిక స్థితికే కాక జాతికి సంబంధించిన లక్షణాలను కూడా పులిగాపు చేస్తూ ఉండాలి ఆ లక్షణాలు అంత తేలిగ్గా మాత్రం పోవు అని వ్యాసభగవానుడు మనకు ఈ దీని ద్వారా పాఠం చెబుతున్నారు ఎవరికి వారే వారికి కలిగిన ప్రత్యేక లక్షణాలను మనలో ఏమున్నాయి అని వాణ్ణి వాడు చూసుకుని ఆయా లక్షణాలు దుర్మార్గమైనవా సన్మార్గమైనవా అనేటువంటిది లెక్క వేసుకుని ఏది దుర్మార్గము ఏది సన్మార్గము అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుని దుర్మార్గమైనటువంటి దాన్ని తొలగించుకుని సన్మార్గమైనటువంటి దాన్ని అనుసరిస్తూ ఆ మనస్సుని కడిగి శుద్ధి చేసి పెట్టుకోవాలి అలా అయితే మాత్రమే మనం చేయగలుగుతాం లేకపోతే ఏమీ చేయలేమయ్యా ఈ తాను దివ్యమైనటువంటి యజ్ఞాన్ని చేయించడానికి ఆ ఉపయాసుల వద్దకు వెళ్ళాడు అయితే ఈ ఉపయాసులు ఎటువంటి వాడయ్యా అంటే అపరిగ్రహీత ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోవడం రెండోది ద్రవ్యవర్జిత సత్యమే వా అన్నారు ఒకవేళ ఆయన దగ్గర పుచ్చుకున్న ఎవరి దగ్గరైనా ఆ ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే శ్రేష్టమైనదై ఉంటారు శ్రేష్టమైనటువంటి ద్రవ్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అసలు స్వీకరించరు స్వీకరించిన ఎటువంటి ద్రవ్యాన్ని ధర్మబద్ధమైనటువంటి ద్రవ్యాన్నే స్వీకరిస్తాడు ఏమయ్యా ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి యజ్ఞం ఎటువంటిదయా అంటే ఇంకొకరణం చంపేటువంటిది ఆ హోమం లాంటిది ఏ అటువంటి దానికి నేను ద్రవ్యం తీసుకుని చేత చేయించలేను మా అన్నగారైనటువంటి యాజుని వద్దకు వెళ్ళు అన్నాడు ఆ యాజుడు ఎటువంటి వాడయ్యా అంటే సర్వగ్రహీత తమ్ముడికి క్వైట్ ఆపోజిట్ నీ ద్రవ్యం ఎటువంటిదో నాకు అనవసరం నేను చేయించిన దానికి కిరాయి కట్టి ఆ ద్రవ్యాన్ని నాకు ఇవ్వు అంతే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అతడు ఆ కారణం చేత సర్వగ్రహీతుడు కనుక ఇతడు ఇస్తానన్న దానికి ఒప్పుకున్నాడు చేయించడానికి ఒప్పుకున్నాడు యాజుడు ఆ ఒప్పుకున్నటువంటి వాడు ఉపయాసుల యొక్క సహాయాన్ని కూడా తీసుకున్నాడు నువ్వు తీసుకోబోతే తీసుకోపోయావురా మొత్తం నేను తీసుకుంటా నాకు సహాయంగా రమ్మనమన్నాడు కారణం ఏమంటే మంత్రశక్తిలో ఉపయాసు ఉన్నంత శక్తి యాజునికి లేదు మంత్రానికి శక్తి దేనివల్ల వస్తుంది అక్షరమయమైనటువంటి దైవస్వరూపమే మంత్రం అంతే కదండి ఆ దైవ స్వరూపానికి ఎప్పుడూ శక్తి ఉంటుంది కదా మరి ఎందుకయ్యా శక్తి ఎంత ఉన్నది తక్కువగానే ఉన్నది ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటారు కదా కారణం ఏమిటి అంటే ఎంతగా చేస్తే అంతగా మంత్రశక్తి పెరుగుతుంది రెండోది ఆశించని జపము ఏదైతే ఉంటుందో దానివల్ల ఎక్కువ ఫలితం ఇదిగో ఈ కోరిక కోసం నేను జపం చేస్తున్నా ఇదిగో ఇంత జపం చేస్తే మనకి కోరిక తీరుతుందా టీవీలో చెబుతూ ఉంటారు కదండి ఇవాళ గురువారం ఈ మంత్రాన్ని కనుక చేసినట్లయితే మీ ఇంట్లో ఇటువంటి బాధలు తొలుగుతాయి మంత్ర సిద్ధి ఉందా లేదా చెబుతున్నారా లేదా ఆ మంత్రాన్ని చేసుకోండి కనుక ఆ దేనికి ఉపయోగించుకుంటున్నాం మనం ఇదిగో ఫలానా దానికోసం ఇది చేస్తున్నాం ఏ కోరిక లేకుండా చేస్తే ఈ ఉపయాసులు అటువంటి వాడు ఏ కోరిక లేకుండా చేసినటువంటి వాడు కనుక అతనికి మంత్ర సిద్ధి బాగా ఉన్నది అందువల్ల యాజులు ఏం చేశాడు నువ్వు కూడా ఎందుకంటే మనం చేసినటువంటి కర్మ వల్ల ఫలితం కనుక పరిపూర్ణంగా వచ్చినట్టయితే ఆ రాజు ఆనందపడతాడు ఆనందపడితే నాకు చాలా ఇస్తాడు వాడికి ఆనందం లేకపోతే నాకేమిస్తాడు అటువంటి స్థితిలో ఉపయాసుని కూడా వెంట తెచ్చుకున్నాడు ఈ ఉపయాసులు యాదులు ఇద్దరూ కలిసి పుత్రకామేశి చేయించారు అయితే ఈ ద్రుపదుని భార్య పేరు చాలా గొప్ప పేరండి కోకిల ఆవిడ పేరు కోకిల చక్కగా పక్కన కూర్చుంది అంతా అయిపోయిందా ఈ యాగం అయిపోయిన తర్వాత అవబుద్ధ స్నానం చేసినవారు చేసి వస్తే అప్పుడు యాగప్రసాదం వాళ్లకు అందివ్వాలి ఆ యాగప్రసాదమును ఆవిడ తీసుకుంటే గర్భాన్ని ధరించి అప్పుడు పిల్లల్ని ఇస్తుంది అంతే కదండి అంతవరకు అర్థమైనట్టే ఇప్పుడు ఏం జరిగింది ఆవిడ ఎప్పుడు స్నానానికి వెళ్ళిందో ఋతుమతి అయ్యింది ఆ కోకిల ఎప్పుడైతే ఋతుమతి అయిందో ఇప్పుడు ఆ ప్రసాదం తీసుకునే అర్హత ఆవిడకున్నదా లేదు ఆవిడ వచ్చిన తర్వాత నీకు ఇష్టమయ్యే ఆవిడ కూడా రావాలి ఇద్దరు మంత్రపూతమైనటువంటి ఆ భాగాన్ని యజ్ఞ భాగాన్ని పట్టుకుని నిలబడి ఉన్నారు యాసులు ఉపయాసులు కూడా ఎప్పుడైతే కబురు చేశారో తన యొక్క స్థితిని చెప్పింది పాపం ఆ కోకిల ఎప్పుడైతే చెప్పిందో ఆవిడ వచ్చేదాకా నేను ఆగాలి అంటే ఆగేటువంటి స్థితి లేదు కనుక మంత్రపూతంగా నీకు కావలసినటువంటి పుత్రుడు పుత్రిక ఇద్దరు హోమగుండము నుంచే వస్తారు సుమా అని ఆ మంత్రపూతమైనటువంటి పురోడాశమును మళ్ళీ ఎక్కడ వేశాడో హోమగుండంలోనే వేసా వేశాడండి ఆ ఉపయాసుడు అనేవాడు ఎప్పుడైతే వేశాడో హోమగుండము నుండి ముందు పురుషుడు వచ్చాడు ఎట్లా ఉన్నదా పురుషాకృతి జ్వాల రూపీవర్మజోత్సరో ధను వస్తూనే పెద్ద పెట్టున అరుస్తూ వస్తున్నట్టు మళ్ళీ మళ్ళీ అరుస్తున్నాడు జ్వాలావరణలో అగ్ని జ్వాలలు ఏ వర్ణంలో ఉంటాయో ఆ వర్ణంలో ఉన్నాడు వాడు అంత కాంతివంతంగా మెరిసిపోతున్నాడు ఘోర రూప పోని ఏమైనా అందంగా ఉన్నాడు అంటే ఘోరమైన రూపంతో చాలా భయంకరంగా ఉన్నాడు వాడు కిరీటి వర్మచోత్తం సర్వకవచములను ధరించి ఉన్నాడు కిరీటాన్ని ధరించి ఉన్నాడు బిబ్రత్ సఖడ్గ సహము ధనుర్బాణములు ఇవన్నీ ధరించి వచ్చాడు సంకల్పం దేనికోసం చేశారు ద్రోణాచార్యుణ్ణి సంహరించడం కోసం కనుక ఈ పుట్టిన వాడి కర్మ ఏమిటంటే ఒక్కటే ఏమిటా కర్మ మనకు ఎన్ని కర్మలు ఉన్నాయి తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా చివరి ఊపిరి ఊపేదాకా ఆ బాధ్యత ఉంది ఈ బాధ్యత ఉంది ఎంత అదృష్టవంతుడు వీడు చంపితే చెప్పాడు వాడుకున్న పని ఒక్కటే ఎందుకోసం వాడు పుట్టాడు అంటే కేవలం ద్రోణాచార్యుణ్ణి సంహరించుడ కొరకు దానికి కావలసిన సంహారాలన్నీ సమకూర్చుకున్నాడు బతికున్నంత వరకు సమకూర్చుకుని చిట్టే చివరికి సంహారానికి కారకుడు అయ్యాడు ఎవరు ఈ ద్రుపద మహారాజు యొక్క ఆ పుట్టినటువంటి వాడు అంత భయంకరంగా ఉన్నాడండి ఆ తరువాత దివ్యమైనటువంటి కాంత ఉద్భవించింది ఒక స్త్రీమూర్తి ఎట్లా ఉన్నదో ఆవిడ నీలో ప్రధావతి క్రోశ్రధావతి ఒక కోశుడు దూరం వరకు ఆవిడ శరీరం నుంచి వచ్చేటువంటి దివ్య గంధం సువాసన వస్తుందట నీలోపలలోచన దివ్యమైనటువంటి ఆ కనులు ఆవిడ కేశములు కూడా చాలా గొప్పగా ఉన్నాయట అసలు ద్రౌపది యొక్క కేశములే భారతానికి మూలం ఈ ఇంత యుద్ధానికి మూలమేందంటే కేశముల కృష్ణ పరమాత్మకు నమస్కరించేటప్పుడు కూడా రాయభారానికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఏం చేసిందని చెప్పారు ఆ కేశముల యొక్క చివరి కొనలు ఆ పరమాత్మ యొక్క పాదములకు ఆంచి నమస్కరించింది అన్నారు తల ఆంచి నమస్కరించలేదుట ఆ కొనలు ఆ జుట్టు యొక్క చివరి భాగములు ఆంచి ఆ పాదాలకు నమస్కరించింది నా జుట్టు సంగతి గుర్తుపెట్టుకోవయారు నువ్వు ఎన్నాటి నుంచి ఇట్లా ఉన్నాను నేను ముడివేయటం లేదు అని అన్నగారికి చెప్పింది అవునా కదా మనం వింటున్నాం అనేక సందర్భాల్లో కనుక నీలో సమూ నల్లటి కలువల నుండి వచ్చినటువంటి గంధము సుగంధము ఎలా ఉంటుందో అటువంటి సుగంధం ఆవిడ యొక్క శరీరం నుంచి ఎస్యా క్రోశ ప్రధావతి క్రోశుడు దూరం వరకు వచ్చింది అంత దివ్యమైనటువంటి రూపం వర్ణం ఎట్లా ఉన్నది అంటే ఆవిడ కన్నా చీకటి తెలుపు అంత నల్లగా ఉన్నది అయినప్పటికీ సౌందర్యంలో ఆవిడ్ని మించినటువంటి సౌందర్యం ఇంకొకటి లేదు ఆ చూచిన వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే సాక్షాత్ అమ్మవారే అవతరించింది ఎందుకంటే అమ్మవారికి కూడా ఓ బిరుదు ఉన్నది ఉన్నదండి చిదగ్ని కుండ సంభూత అని ఉన్నది దేవ కార్య సముజత ఈ రెండు బిరుదులు ద్రౌపదికి కూడా సరిపోతాయి ఎందుకని అంటే ఆవిడ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అగ్నికుండం నుంచి వచ్చింది చేసిన పని కూడా దేవకార్యమే అర్థమైందంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ దేని కొరకు భూమి అవతరించారో ఆయన చేసేటువంటి హోమంలో ఆవిడ కూడా ఒక సమిధగా ఉన్నది ఆ కారణం చేత దేవకార్య సముద్రత అని చెప్పడానికి కూడా మనం ఏమి సందేహించవలసిన ఆవశ్యకత లేదు సామాన్యమైన స్త్రీని అట్లా అంటారా అంటే అనవత్స ఆవిడ సామాన్య స్త్రీ మాత్రం కాదు ఈ ద్రుపద మహారాజు యొక్క భార్య ఋతుమతి అవ్వటం చేత ఈ పుట్టినటువంటి పిల్లవాడు కానీ ఆ పుట్టినటువంటి పిల్ల కానీ ఇప్పుడు దివ్య తేజ శరీరము కలిగిన వాళ్ళై పుట్టారు ఆవిడ కనుక అటువంటి స్థితి కలగకపోతే వీళ్ళు కూడా తల్లి గర్భం నుంచి వచ్చేటువంటి వాళ్ళే కానీ ఇప్పుడు ఏమైందయ్యా ఆ తేజో శరీరాన్ని పొందారు అంత తేజస్సు కలిగిన శరీరం ఉంటే తప్ప ద్రోణాచార్యుణ్ణి చంపే అవకాశం లేదు కనుక ద్రోణాచార్యుని యొక్క స్థితిని మనం దీన్ని బట్టి కొలత వేయాలి స్థితిలో ఉన్నాడో ఆ బ్రాహ్మణుడు కనుక ఆ ద్రౌపది ఎటువంటి స్థితిలో అవతరించింది అంత దివ్యమైనటువంటి సౌందర్యాన్ని పొంది ఉన్నది సామాన్యమైనటువంటి సౌందర్యం కాదు ఖచ్చితంగా ఈమె అర్జునుని వివాహం చేసుకోవడానికి కావలసిందే కుమారి ఒక ఆయన చెప్పాడండి టీవీలోనే విన్నా నేను పాంచాలి ఐదుగురికి ఆలి అయ్యింది కనుక ఆవిడ పాంచాలి అని కోరిని దౌర్భాగ్యం మండిపోను ఐదుగురికి ఏమండి ఆ కవికి ఆమె తిరుపతి వెంకట కవులకు ఆ మాత్రం ఆలోచన లేకుండా రాస్తారా అండి ఆ దుర్యోధను చేత తిరుపతి వెంకటకవులు ఒక మాట అనిపించి పాంచాలి పంచభర్తృకా అనిపించారు ఆ దుర్యోధను చేత పాంచాలి అంటే ఐదుగురికి భార్య అయ్యింది అని చెబుతూ మళ్ళీ పంచభర్తులు కానీ ఎందుకంటారు పునరుక్తి దోషం రాదా తిరుపతి వెంకటగవులుగా మాత్రం తెలియదు పాంచాల దేశపు రాజ కుమార్తె కనుక పాంచాలి అంతే తప్ప ఐదుగురికి భార్య అనే ఉద్దేశంతో కాదు అదీ కాక ఒకవేళ అదే నిసం అనుకుంటే వ్యాసుడు ఇప్పుడే పాంచాలి అని ఆవిడ్ని అనే అవకాశం లేదు ఇది వ్యాసుడు చెప్పిన మాట కుమారి చాపించాలి వేధి మధ్య సముథితర్శనీయంగి స్వసి ఆ లోపల తెల్లని గుడ్డు మెరిసిపోతూ ఉంటే దాని మధ్యలో ఆ నల్లని గుడ్డు మెరిసిపోతే ఆ నల్లని గుడ్డులో తెల్లని చుక్క మెరుపు ఇంకా మెరిసిపోతుంది అంటున్నాడు అంత జాగ్రత్తగా వర్ణించారు ఎవరంటే వ్యాసభగవానుడు సిత ఆయుతలోచన శ్యామ పద్మపద సాక్షి నీల కుంచిత మూర్ధజ ఆ ముఖం ఆ ముంగురులు పడుతుంటే వాటిల్ని త్యాగరాజస్వామి వారు మాటల మాట అన్నాడు అలకలు అని చాలా అందమైన మాట అలకలల్లలాడగా ఆ రాణ్ముని ఎటు పొంగెను ఆ విశ్వామిత్రుణ్ణి కూడా ఎంత గొప్ప పదప్రయోగం చేశాడండి ఆ పదం విన్నప్పుడల్లా నాకు ఆ హృదయం పులకరిస్తుంది రాణ్ముని ఏవండి రాజయోగి సామాన్యమైనటువంటి వాడు కాదు కొత్త పదప్రయోగం అది త్యాగరాజస్వామి వారు అలకలల్లలాడగని వాటిల్ని అలకలు అన్నారు వాటెంతట అవి పడితే అలకలు మనం వేసుకుంటే మాత్రం వాటిల్ని పిలకలు అనాలి అర్థం ముందు నుంచి మనం వేసుకోకూడదు వేసుకుంటే అవి పిలకలు అవుతాయి ఈ ఎట్లా ఉన్నది నీల కుంచిత మూర్ధజ తామ్ర తుంగ నక్ నఖీ ఆవిడ ఉన్నాయి ఎర్రగా ఆ బయటికి కనబడుతుంది అటండి అంత దివ్యంగా ఉన్నాయి ఆ తుంగ గడ్డి ఉంటుందే ఎంత కొసేరి ఉంటుందో ఆ గోళ్ళు కూడా అట్లా ఉన్నాయట పుడుతూనే పెరిగి పెద్దదైంది ఆవిడ కూడా అందుకని ఆ గోళ్ళ యొక్క సౌందర్యం శుభ్రూపీన పయోధరా మనుషం విగ్రహం కృత్వ సాక్షాత్ అమరవర్ణిని అని చెప్పారండి అమరవర్ణిని అంటే ఎవరయ్యా అంటే మణిపుర నివాసిని అని అర్థం అందుకనే చిత్త చివరికి ఏమన్నారు వ్యాస భగవానుడు సాక్షాత్ అమరవర్ణిని ఆ దుర్గాదేవియే అన్నట్లుగా ఉన్నదయ్యా నీలో క్రోషాత్తి పరం రూపం భువి ఇది కూడా చాలా గొప్ప పద ప్రయోగం నాన్ అన్యు అన్య ఉపమా భువి ఆవిడ్ని వర్ణించడానికి భూమండలంలో ఇంకొక ఉపమానం లేదు ఏం ఉపమానం చెబుతాం రామ రావణ యుద్ధం ఎలా ఉన్నదయ్యా అంటే ఏం ఉపమానం చెప్పారు రామ రావణయోరివ అన్నారు ఆకాశం ఎలా ఉన్నదయ్యా ఆకాశోపమా అన్నారు ఆకాశం ఆకాశంలాగానే ఉంది ఇంకోటి ఏదైనా ఒకటి ఉంటే ఇదిగో దీనిలాగా ఉన్నది ఇది అని చెప్పవచ్చు కానీ అటువంటి వస్తువు రెండవది లేదు అందుకని వ్యాస భగవారుడు సాక్షాత్తు అమ్మవారి వలనే ఉన్నది అమ్మవారే అని చెప్పి చెట్టే ఆమెను వర్ణించడానికి కానీ ఆమెను గురించి చెప్పడానికి కానీ భూమండలం భూమండలంలో ఎక్కడా ఉపమానాలు లేవు అని చెప్పారు అంత దివ్యమైనటువంటి రూపంతో ఆవిర్భవించింది ఆవిడ ఇక్కడికి పాండవులను ఎందుకు చేరుస్తున్నారు అంటే స్వయంవరం దగ్గరకు తీసుకొస్తున్నారు వ్యాసభగవానుడు ఆ స్వయంవరం దగ్గరికి తీసుకొచ్చి ఈ ఐదుగురికి ఎవరిని కట్టబెట్టాలి అంటే ఆ ద్రౌపదీ దేవిని కట్టబెట్టాలి కట్టబెట్టే సమయంలో కూడా పెళ్ళి పెద్ద ఎవరంటే వ్యాసుడేనండి పెళ్ళి పెద్ద చేయించినవాడు కూడా ఎవరు అంటే వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు మనం ఇప్పుడే చెప్పుకుంటాం ఆ విషయం దివ్యమైనటువంటి సన్నివేశం అనేక రకాలైనటువంటి రహస్యాలు వ్యాస భగవానుడు భారతంలో మనకు తెలియజేశాడు లోకంలో ఉండే అనేక మందికి సమాధానాలు ఐదుగురు భర్తల్ని పొందినటువంటి ద్రౌపది ఆవిడ పతివ్రత అవుతుందా కులట కాక అనేటువంటి సందేహాలు కూడా లోకంలో వాళ్ళకి చాలామందికి ఉన్నాయి ఎవరైనా అడిగినా మనం సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాం కదా అయినా భారతం కదా ఏదో ఆ హిందూ ధర్మంలో ఉన్నాం కనుక చదువుకుంటున్నాం వాళ్ళు అడిగిన దానికి ఎందుకు సమాధానం చెబుతాం మరి వాళ్ళు అట్లా ఎందుకు చేశారో మనకు తెలియదు అని తనను తాను సమాధానపరుచుకుని ఎవరికి చెప్పలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా లోకంలో 50% పర్సెంట్ ఉన్నారు హిందూ ధర్మంలోనే కనుకనే ఇతరులందరూ కూడా దీని మీద నాట్యం చేస్తున్నారు ఒక అసలు హిందువు అంటే బ్రాహ్మడు ఒక్కడే అనేటువంటి ఒక అపప్రద కూడా లోకంలో ఉన్నది మిగతా వాళ్ళు ఎవరు హిందువులు కాదు అనేటువంటి ఓ దృష్టి లోకంలోకి వచ్చింది ఎందుకు వచ్చిందో అది ఎట్లా పోతుందో కూడా తెలియదు కేవండి దుర్మార్గం అనేది ఎందుకు వచ్చిందో ఏం అనేక రకాలుగా వస్తూ ఉంటుంది కనుక అంత దివ్యమైనటువంటి కుమార్తెను పొందాడు ద్రుపద మహారాజు ఈ కుమార్తె యొక్క లక్ష్యం ఒకటే ఒక్కటి అర్జునుని వివాహం చేసుకోవటం ఆ హోమగుండము నుండి వచ్చినటువంటి ఆ కుమారుని యొక్క లక్ష్యం కూడా జీవిత లక్ష్యం ఒక్కటే ఏమిటా ఒక్కటి ద్రోణాచార్యుణ్ణి సంహరించడం అర్థమవుతుంది కదండి చెప్పేది చాలా సంతోషం ద్రోణాచార్యుణ్ణి సంహరించడం కేవలం అటు ఒక లక్షణమే ఇటు ఒకే లక్ష్యం ఈ రెండిటితోనే ఆ హోమగుండము నుంచి ఉద్భవించారు వాళ్ళు ఆ పిల్లల్ని స్వీకరించాడు పరిపూర్ణమైపోయింది తాను ప్రసాదం తీసుకోకుండానే భగవంతుడు యాగప్రసాదాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో వ్యాసుడు చెప్పాడండి ఎస్యా పురత సత్యై ద్రోణం మరణం కర్తృత్వమేవా లోకం మీదకి వచ్చినటువంటి వాడు మళ్ళీ వెళ్ళవలసిందే కానీ ద్రోణాచార్యుని యొక్క తపోశక్తి కానీ అతని విద్యాశక్తి కానీ అతడి జ్ఞానమును కానీ శరీరమును పతనము చేసేటువంటి స్థితిలో ఏమీ లేదు ఆ స్థాయిని దాటాడు దాటినటువంటి వాడిని కూడా వాడి శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో ఉంచాలి అంటే భగవంతుడు ఏదో ఒకటి చేయాలి కనుకనే భగవంతుడు ఇప్పుడు ఏం చేశాడు ద్రుపద మహారాజు చేత సంకల్పం చేయించి వాడి ద్వారా ఒక పుత్రుణ్ణి కలిగేటట్టుగా చేసి వాడి వల్ల ద్రోణాచార్యుని శరీరం పతనం చేయాలి లేకపోతే అతన్ని ఆపగలిగిన వాళ్ళు ఎవ్వరు ఆ భగవంతుడు తాను చేయవలసిన దుష్ట శిక్షణ చెయ్యాలి అంటే ఎవరెవరిని శిక్షించాలో వాళ్ళందరినీ శిక్షించడానికి అందులో ఉన్న కొంతమందికి ఈ ద్రోణాచార్యుడు ఏం నిలిచాడు బాసతగా నిలిచాడు కనుక అతన్ని కూడా వెళ్ళగొట్టాలి ఎవరు అడ్డు వచ్చినా తాను చేయవలసిన పని చేయకుండా ఉండేటువంటి అవకాశం లేదు భీష్మాచారుడంతటి వాడినే అంపశయ్యను చేర్చాడు భగవంతుడు అవునా కాదా అండి ఎన్ని రోజులు యుద్ధం చేశాడు ఆయన పది రోజుల పాటు సేనానాయకుడుగా ఉండి యుద్ధం చేశాడు ద్రోణాచార్యుడు ఐదు రోజుల పాటు ఉండి చేశాడు సేనానాయకుడుగా కర్ణుడు ఉన్నాడు తర్వాత శల్యుడు ఉన్నాడు ఆ తరువాత చిత్త చివరికి వచ్చింది అప్పటికి దుర్యోధనుడు జలస్తంభన విద్య చేత నీళ్లల్లో వెళ్ళి దాక్కున్నాడు ఆ తరువాతనే అశ్వథామం వచ్చి నాకు సేనానాయకుడిగా తాంబూలం వివోవయ్యానే వెళ్ళి ఆ పాండవం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు కనుక పాండవులందరినీ చంపేస్తానని చెబుతాడు వాడు కనుక భగవంతుడు తాను చేయవలసినటువంటి కర్మకు కావలసినటువంటి రచన మొత్తం చేసుకుంటాడు ఆ రచనలో భాగమే ఈ ద్రుపద మహారాజుకు కొడుకు కూతురు ఇద్దరూ కలగడం ద్రుపద మహారాజు ఆ పిల్లవాడికి నామకరణం చేశాడు దృష్టద్యుమ్నుడు అని నామకరణం చేశాడు ఆ పిల్లకు ద్రౌపదీ అని నామకరణం చేశారు ద్రుపద మహారాజు కుమార్తె కనుక ఆవిడ ద్రౌపదీ దివ్యమైనటువంటి స్థితిలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు అక్కడే ఉంటున్నారు ఇప్పుడు ఈ పాండవులంతా ఎక్కడికి చేరారు దక్షిణ పాంచాల దేశం ద్రుపద మహారాజు ఎక్కడ ఉన్నాడో అక్కడికి చేరారండి పెరిగి పెద్దదైనటువంటి తన కుమార్తెకు ద్రుపద మహారాజు ఏమి ఏర్పాటు చేశాడు స్వయంవరం అసలు స్వయంవరం యొక్క పరిస్థితి ఏమిటి స్త్రీలకు ఎంత స్వాతంత్ర్యం ఉన్నదంటే అన్నాడు అనేక మంది కండలు తిరిగిన వీరులు మీసాలు మెలిపెట్టేటువంటి వీరులు వరసన కూర్చుని ఉంటే వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అని తనకు నచ్చిన వాడి మెడలో దండవేసి తనకు నచ్చిన వాడిని అర్హత స్త్రీకి పురాణ కాలం నాటి నుంచి ఉన్నది అంతేగాని మమ్మల్ని తొక్కేస్తున్నారు ఒంటింటి కుందేలును చేశారు అసలు ఒంటింట్లో కుందేళ్ళు ఉంటాయా అండి అవి ఎంత భయం వాటిది ఉండవు ఆ పదం ఎట్లా పుట్టిందో తెలీదు ఒంటింటి కుందేలు చేశారు ఇవన్నీ అసత్య ప్రకటనలు వాళ్లకు కలిగినటువంటి స్వాతంత్ర్యాన్ని వాళ్ళే చేయి జార్చుకున్నారు సకల స్త్రీ జాతి కూడా ఇప్పటికి మళ్ళీ కొద్ది కొద్దిగా వాళ్ళకి వస్తున్నది స్వాతంత్ర్యమే కాదు అధికంతుతే పురుషం పురుషుని కన్నా మిన్నగా కూడా ఉండేడు ఆనాడు కూడా విద్యావేత్తలైనడు గార్కి మొదలుగా కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది విద్యావేత్తలైనటువంటి వాళ్ళు వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు మాకెందుకు తీసేశారండి వేదాధ్యయనాన్ని ఈ ద్వాపర యుగం కొంతకాలం జరిగిన తరువాత ఈ స్త్రీలకు ఋతుదోషము ఏర్పడింది ఆ ఋతుదోషము ఏర్పడినప్పుడు వేదాధ్యయనం చేయకూడదు కనుక ఎప్పుడు ఆ దోషం దర్శనమిస్తుందో తెలియదు కనుక వేదాధ్యయనం చేయవద్దమ్మా స్త్రీలకు కూడా సంధ్యావందనం ఉన్నది ప్రతి స్త్రీ సంధ్యావందనం చేయవలసిందే స్త్రీలకు కూడా సంధ్యావందనం ఉన్నదంటే సంధ్యావందనం చెయ్యని పురుషుడేటువంటి వాడు ఏమని చెప్పాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు ఏవైతే ఉన్నాయో అయితే చాలామంది యొక్క ఎవరు ఏమనుకో మాకండి దయచేసి ఇక్కడ కూర్చున్నాం కనుక సత్యం చెబుతున్నా దిగొచ్చిన తర్వాత మీరు నేను ఒకటే మేము ఏదో వేదాంత తత్వంలోకి వెళ్ళిపోయాము వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోయాం కనుక ఈ కర్మలన్నీ చేయవలసినటువంటి పని లేదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి పెద్దలు కూడా లోకంలో ఉన్నారు కర్మ ఫలాన్ని సన్యాసం చేయమన్నారు కానీ కర్మని సన్యాసం చేయమల్ల కర్మ సన్యాసం అంటే అర్థం ఏమిటంటే కర్మ ఫలాన్ని కోరుకోకుండా ఉండడం ఇదిగో ఈ ఫలితం కోసం నేను ఈ కర్మ చేస్తున్నా అని అనుకోకుండా ఉండడం దానికోసం చేయకుండా ఉండడం అంతే తప్ప అసలు కర్మ చేయకుండా ఎట్లా ఉంటాడు ఏ మనిషైనా చెప్పండి యతీశ్వరుణకు కూడా కర్మ ఉన్నది ఉన్నదా లేదా స్వామివారికి కర్మ ఉన్నది ఖచ్చితంగా చేసి దృష్టి సారించడం కర్మ కూర్చోవడం కర్మ ఆ ప్రణవం నిరంతరం చేస్తూ ఉండడం కూడా కర్మ అవునా కదా దండం పక్కన లేకపోతే యతీశ్వరుడు అనే అవకాశం లేదు అంత గొప్ప పీఠమైనటువంటి కంచి పరమాచార్యుల వారే ఆ జయేంద్ర సరస్వతీ స్వామివారు ఆ దండాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మూడు రోజులు చూసి నాలుగవ రోజున ఫలానా చోట ఉన్నాడు వెళ్ళి తీసుకురండి అన్నారు పరమాచార్యులండి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆయన ఎక్కడ అడ్రస్ చెప్పారో అక్కడికి పెడితే అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన శూన్యంలోకి చూస్తూ బలవంతాన్ని తీసుకొస్తే ఆ దండాన్ని వదిలిపెట్టినందుకుగాను ఆయనకు ప్రాయశ్చిత్తం చేయించారు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా ఏం చేసినా ఆ పాపానికి ఫలితం అనుభవించారా లేదా ఖచ్చితంగా అనుభవించాలి ఎవరైనా దేహి అనుభవం కురియా దేహం ఉన్నదా ఖచ్చితంగా అనుభవించి తీరాలి అందువల్ల ఎవరికీ తప్పదు కర్మ లేనివాడు ఎవ్వడు లేడు కాకపోతే ఇవాటి రోజున అనేక మంది అనేక మంది పెద్దల దగ్గర అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలను విని ఏమవుతున్నారయ్యా అంటే కర్మ మానేశారు పోనీ యోగ సాధనలో ఏదైనా తులీయమైనటువంటి స్థితికి వెళ్ళి ఆ సహస్రారంలో ఉండేటువంటి ఆ లలితా సహస్రనామంలో చెబుతారు కదండి ఆ అమ్మవారు అక్కడికి చేరిన తర్వాత ఏం జరుగుతుందండి సుధాసార అభివర్షిణి అని చెప్పారు సహస్రార అంబుజ ఆ ఎక్కిన తర్వాత ఆ దివ్యమైనటువంటి సుధాసారం అమృతం అభివర్యుషుణ్ణి ఆవిడ వరుషిస్తుంది అది చేరుకునే స్థాయికి ఏమైనా మనం చేరుకున్నామా అక్కడికి చేరామా వినటానికి ఉపన్యాసాలు బాగుంటాయి కాకపోతే ఆ సాధన చేసేంత కూడా నీవు నీ కర్మను వదిలిపెట్టకూడదు నీ కర్మ చేస్తూనే ఉండాలి ఆ స్థాయికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు నీకు శరీరంతోనే పని కర్మకు మనకు సంబంధం కల్పించేటువంటిది ఏదయ్యా మధ్యలో ఉన్నది అంటే ఈ శరీరమే అంతే కదండి నువ్వు ఎప్పుడైతే శరీరముతో నాకు సంబంధం లేదు నాది కాదు అనే స్థాయికి పెడతావో నీవెవరో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఏ కర్మ చేయవలసిన పని లేదు నీవెవ్వరో నీకు తెలియనప్పుడు నీ కర్మను వదిలిపెడితే నీవు ఏమవుతావు వాళ్ళు ఏమంటారు కర్మ భ్రష్ట అంటారు ఏమవుతున్నాడు అంటే ఉభయ భ్రష్టత్వం అటు కర్మ చేయడు పోనీ అని ఇట్లు యోగ సాధనలో అయినా వాడు తులీయమైన స్థితికి వెళ్తాడా అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళలేడు అటూ చెడే ఇటు చెడే అతడు నేర్చుకున్నది మాత్రం పది మందికి గట్టిగా చెప్పగలుగుతాడు ఇదిగో నేను ఇట్లా నేర్చుకున్నాను ఈ విధంగా ఉండాలి ఇవన్నీ ఎటువంటివి అంటే గ్రంథస్థ విజ్ఞానం అంటారు దాన్ని అందమైన సంస్కృత భాషలో ఏమంటారు అండి గ్రంథస్థ విజ్ఞానం పుస్తకంలో ఉన్నది పుస్తకానికి ఏమైనా ప్రయోజనమా అట్లాగే మనలో కూడా విజ్ఞానం ఉన్నది మనకేమిటి ప్రయోజనం ఆచరణ రూపంలో వస్తే అప్పుడు ప్రయోజనం ఆచరణలో లేకపోయిన తర్వాత దానివల్ల ప్రయోజనం పొందలేదు అందుకని కర్మ ఎవరైనా చేయవలసిందే ఆయన గొప్ప కర్మిస్తండి అంటూ ఉంటాం మనం ఎందుకని ఆ కర్మ ద్వారానే నిష్కామ కర్మకు చేరుకోవాలి అలా చేరుకోవాలి అని పరమాత్మ కూడా చెప్పాడు ఆయనంతటా ఆయనే చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా చన కనుక ఇప్పుడు మనం కర్మ చెయ్యాలన్నా అక్కర్లేదా అధికారం ఉన్నదని చెప్పాడు కదా ఆయన అసలు నేను కర్మే చేయను అంటే అందుకని బ్రాహ్మణుడు అయ్యాడా వాడు క్షత్రియుడు అయ్యాడా వాడు వైశ్య వంశంలో పుట్టాడా ఖచ్చితంగా వాడు ఏం చేయాలి సంధ్యావందనం చేసి తీరాలి ఒకవేళ సంధ్యావందనం చెయ్యకపోతే వాడు బ్రాహ్మణత్వం నుంచి ఏమవుతాడండి దిగజారుతాడు అందుకని ఎవరెవరి కర్మ ఏది ఉన్నదో మనకు వేదాలే నిర్ణయించినాయి పొద్దున మీరు అడిగారే ఈ వేదాలు ఎప్పటికప్పుడు అవతరిస్తూనే ఉంటాయి ఈ వేదాలలో రాబోయేటువంటివి కూడా చెప్పబడి ఉంటాయి అర్థమైందా అండి సర్వమును తెలియజేసేటువంటివే వేదాలు అప్పటికి ఉన్నవాణ్ణి మాత్రమే చెప్పాలి అనేటువంటిదేమీ లేదు కారణం ఏమంటే అవి సర్వస్వతంత్రములైనటువంటివి భగవంతుడు కూడా వాటిల్ని నియమించేటువంటి వాడు కాదు ఆ వాటి యొక్క స్వరూపమే భగవంతుడు భగవంతుని యొక్క స్వరూపమే వేదములు చెత్త చివరికి బ్రహ్మదేవునకు కూడా ఆ వేదరాశి ఆ బ్రహ్మదేవుడు ఒక సమయంలో నిద్రపోయాట్టండి నిద్రపోయేటప్పటికీ ఆ ముక్కులో నుంచి జారి కింద పడిపోయినాయి ఆ మొత్తం వేదరాశి అంతా ఎప్పుడైతే దారిపడిపోయిందో అంతా అయోమయమైపోయింది ఏమీ తెలియలే అసలు సృష్టికర్తగా ఏమీ తెలియని పరిస్థితి వచ్చింది కదా అని భగవంతుడు ఏం చేశాడు తను తాను వేద స్వరూపం కనుక వాడు చేసే పని నేను చేద్దానులే అని అనుకోలే తాను మత్స్యావతారాన్ని పొంది ఆ వేదరాశి మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి అందించాడు ఆ బ్రహ్మదేవునికే అందించాడు ఎందుకంటే అతడు చేసే పని అతడే చేయవలే ఇప్పుడు చెప్పండి కర్మసిద్ధాంతం ఉన్నదా లేదు ఖచ్చితంగా కర్మసిద్ధాంతం ఉన్నది ఒకవేళ మనకు తెలియకపోతే అవి ఎక్కడ దొరుకుతాయో తెచ్చుకునైనా మనం చేయాలి భగవంతుని పూజించడానికి పూలు దొరక్కపోతే ఎక్కడుంటాయో అక్కడికి వెళుతున్నావా లేదా మన వాకింట్లో పూల మొక్కలేదు ఆ పూలతో పూజ చేయాలనుకున్నాం ఆ పూలను తెచ్చుకోవడం కోసం అవి ఎక్కడున్నాయో అక్కడికి మనం వెళుతున్నామా వెళ్ళలేదా పెడుతున్నాం అది తెచ్చుకోవాలి అట్లాగే ఇది చేయడానికి కూడా మనం తెచ్చుకోవాలి ఈ కర్మలన్నిటిని నేను దాటేశాను అని అనుకునే అవకాశం ఎవరికీ లేదు ఒక్కరికి మాత్రమే ఉన్నది నేను అంటే ఏమిటో ఎవరు తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఇక ఏ కర్మ చేయవలసిన పని లేదు నువ్వెవరో నీకు తెలిసిన తర్వాత అప్పుడు నీవేమవుతావు మహావాక్యాలు ఉన్నాయి అహం బ్రహ్మాస్మి తత్ తమసి అయమాత్మా బ్రహ్మ ఆ స్థాయికి చేరుకున్నావా చేరుకోలేదు దాన్ని చూసుకోవాలి కనుక ఆ విధమైనటువంటి స్థితిని పొందగలిగిన వాడు ఏ కర్మ చేయవలసిన పని లేదు క్షత్రియులైనటువంటి ఈ పాండవులు కూడా మూడు పూటలా వాళ్ళు చేయవలసిన సంధ్యావందనం చేశారు ్రాహ్మణ వేషాలలో ఉన్నాం కదా అని బ్రాహ్మణ సంధ్యావంతనం చేయలేదు వాళ్ళు క్షత్రియుడు ఏ విధమైన వేద ఉపచారమైనటువంటి సంధ్యావంతనమో అదే చేస్తున్నారు వేషాలు మాత్రం ఎట్లా ఉన్నాయంటే బ్రాహ్మణ వేషాలు ఈ ద్రుపద మహారాజు స్వయం వరాన్ని ప్రకటించారు స్వయంవరం ఆ స్వయంవరంలో ఏం చేయాలి దివ్యమైనటువంటి స్వయంవర మండపం ఏమండి కనకస్తంభ రుచిరం తోరణేన విరాజితం మొత్తం అన్ని బంగారపు స్తంభాలతో కాంతివంతంగా మెరిసిపోతోంది ఆ సభాభవనం తోరణేన విరాజితం తోరణములు కట్టారు అసలు ఏ తోరణాలు కట్టకపోతే అది శుభం కోసం చేస్తున్నదా అశుభం కోసం చేస్తున్నదా అనేటువంటిది లోకానికి ఎవరికీ తెలియదు అందుకని తోరణాలు అనేటువంటివి ఏదైనా కార్యక్రమం వచ్చింది శుభం జరుగుతుంది అంటే ముందు ఏం కడతామండి మనం మామిడి మండలు కట్టేస్తాం అంతే ఆ కారణం చేత అయితే ఒకటి అదేదో ఆక్సిజన్ బయటికి పంపుతుంది అనేక మంది వస్తారు కనుక వాళ్ళు వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అందుకొని కడుతున్నాం ఇదంతా ఈ శాస్త్రవేత్తలు చెప్పేటువంటి ఉపాయం కానీ శుభము అనడానికి గుర్తేది అంటే మామిడి మండలు కట్టడం మనకు చిన్నప్పటి నుంచి తెలిసింది తీసుకుంటుందో తీసుకోదో తర్వాత విషయం మనకు తెలిసినటువంటి విషయం అది అంతవరకు మనం విశ్వసిద్దాం అశుభానికైతే ఎవడు మామిడి మండలు కట్టడు కడతారా ఎవరైనా ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోతే అమ్మయ్యా వెళ్ళిపోయాడని మామిడి మండలు కట్టుకునే వాళ్ళు ఉంటారా ఇంటికి కట్టేవాడు ఉండడు అటువంటి స్థితి ఉంటుంది కనుక తోరణ విరాజితం చాలా గొప్పగా ప్రకాశిస్తున్నదండి ప్రభాపూరితం సభాయ అనేక మంది రాజకుమారుల చేత నింపబడి ఉన్నది ఆ ఉన్నటువంటి సభాభవనం ఆ సభాభవనంలో కౌరవులు కూడా ఉన్నారు ఆ కౌరవులకు అత్యంత ఆప్తమిత్రుడైనటువంటి కర్ణుడు కూడా ఉన్నాడు అర్థమైందా అండి అదే సభాభవనంలో ఘనాఘన కోమల నీలమేఘ శ్యాముడైనటువంటి సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మకు బాహ్యమైనటువంటి శక్తి ఎవరయ్యా అంటే బలరాముడు బలరాముడు కూడా ప్రక్కనే కూర్చుని ఉన్నాడు అండి నిండైనటువంటి సభాభవనం ఆ సభలో ఎవరైనా ఆ స్వయం గెలుచుకున్న వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్లను ఆశీర్వదించడానికి బ్రాహ్మణులు కూడా వచ్చారు బ్రాహ్మణులు దేనికి వస్తారండి వేదాశీర్వచనం కోసం పెళ్లికి పిలుస్తాం ఎందుకోసం అయ్యా అంటే దంపతులను ఆశీర్వదించడం కోసం బ్రాహ్మణులంతా వచ్చారు ఆ వచ్చిన బ్రాహ్మణులలోనే ఈ ఐదుగురు ఉన్నారండి అయితే ఇక్కడ స్వయంవరంలో ఇచ్ఛా స్వయంవరం పణ స్వయంవరం అని రెండు రకాలు ఆ స్వయంవరం కూడా నిత్యా స్వయం వరం అంటే ఇందాక మనం చెప్పుకున్నది ఆవిడకి ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో దండ వేసి ఇతడు నా భర్త అని ఎంచుకుంటే అమ్మయ్య నన్ను ఎంచుకున్నది కదా ఆనందం అని వాడు యువతలకు తర్వాత వివాహం చేస్తాడు అర్థం ఏందంటే ఉన్న బొమ్మల్లో ఏ బొమ్మ బాగుందో ఆ బొమ్మను కొనుక్కుని తెచ్చుకున్నట్టే అంత స్వాతంత్ర్యం స్త్రీకి ఇంకా గొప్ప స్వాతంత్ర్యం ఏమయ్యా అసలు వీడు శక్తిమంతుడా కాదా మేధావి కాదా ఆ విధమైన పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వాణ్ణి భర్తగా స్వీకరించారు కో స్త్రీలు దాన్నే ఏమన్నామంటే పణస్వయం వరం ఇక్కడ ద్రౌపదికి కూడా పణస్వయం వరాన్నే ఏర్పాటు చేశారండి ఏమిటి ఆ పణం ఏకం స్తంభం స్తంభం ప్రాప్యతే యథా చక్రం ప్రవర్తీ ఒక స్తంభం పాతి పెట్టారు దానిపైన ఓ చక్రం ఆ చక్రానికి ఒక రంధ్రం పెట్టారు ఆ చక్రానికి ఏం పెట్టారండి ఒక రంధ్రం జాగ్రత్తగా వింటున్నారుగా ఆ ఒక మత్స్యమును ఏర్పాటు చేశారు ఆ మత్స్యము బొమ్మ మాత్రమే అది నిజమైనటువంటి చేప కాదు అది తిరుగుతూ ఉంటుంది ఈ చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది దానితోన తిరుగుతుంది ఈ చక్రంతోనే చక్రం తిరుగుతూ ఉంటుంది వింటున్నారా అండి రెండు ఒకే రకంగా తిరిగేటువంటి అవకాశం లేదు పైన ఉన్న చేప దానిస్తం వచ్చినట్ట తిరుగుతూ ఉంటుంది దానికి క్రిందనే ఉన్నటువంటి చక్రం దానిష్టం వచ్చినట్ట తిరుగుతూ ఉంటుంది ఆ చక్రానికి ఓ రంధ్రం ఉన్నది ఆ రంధ్రం లోపల నుండి ఐదు బాణములు వెళ్ళి ఆ చేపను ఛేదించాలి అర్థమైందండి అంతేగాని ఉత్త చక్రం మీద ఓ చేపను పెట్టి దాన్ని కొట్టడం మాత్రం కాదు ఆ రంధ్రంలో నుంచి ఈ శరములు సంధించాలి పైగా ఒకట రెండా ఐదు శరములు ఏక కాలంలో వెళ్ళాలి అలా ఎవరు చేయగలిగితే వారికి ఏ పిల్లనిస్తాను అనేక మంది రాజకుమారులు ఆ మాల తీసుకుని ఆ ప్రక్కన తండ్రి ప్రక్కనే ఆవిడ నిలబడితే దృష్టనుడు లేచి ఉన్నటువంటి పణమును వాళ్లకు చెప్పాడు రాజకుమారులకు తెలియజేశాడు చాలామంది రాజకుమారులు అసలు మత్స్యంత్రం వేపే చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు అని వ్యాసుడు చెప్పాడు ఎవరి వైపు చూస్తున్నారయ్యా అంటే వాళ్ళ చూపులన్నీ కూడా ద్రౌపది వైపులున్నాయి తప్ప మత్స్యంత్రం వేపు లేవు ద్రౌపది చూపులు ఎక్కడున్నాయి పరస్పరం స్పర్ధయా ప్రేక్షమాణ సంకల్పజేనాభి కృష్ణ మమైవ అతి అభిపాషమాణ నృపాసనేభ్య సహోదతిష్టం ఒక రాజు ఆ పక్కన ఉన్నటువంటి వాడితో చెబుతున్నట్ట ఆ ద్రౌపది నా వైపే చూస్తుంది కదా నేను ఏం చేయాలి అమ్మ కూర్చోండి అమ్మ కనబడుతుంది కనబడుతుంది ఇబ్బంది వెళ్ళలేదు ఈ లైట్ ఉంది కదా బాగా కనబడుతుంది జయగోపాల కృష్ణ భగవాను హర హరదేవర కనుక నా వైపే చూస్తుంది ఆవిడ చూపులు ఎట్టా ఉన్నాయిటా ఎవరు చూస్తున్నా వాళ్ళ వైపు చూస్తున్నట్టే ఉన్నాయిటండి నేను ఉన్న రూమ్లో ఓ ఫోటో ఉన్నది అమ్మ ఫోటో ఆ తలుపు దగ్గర నిలబడితే నా వైపు ఉంది ఆ మంచం దగ్గరికి వస్తే మళ్ళీ అటువైపు చూస్తున్నట్టున్నది ఎటువైపు తిరిగినా మన వైపే చూస్తున్నట్టున్నది ఆ భగవంతుని చూపు అలా ఉంటే ఎవడూ ఏ తప్పు చేసే అవకాశం లేదు ఎందుకని నా చూస్తున్నాడు కదా అనేటువంటి భయం ఉంటుంది అంత దివ్యమైనటువంటి చూపు ఎవరిది అంటే సాక్షాత్ చెదగ్గనికుండా సంభూత వంటిదే ఆవిడ అర్థమైందంటే అయితే ఈ ద్రౌపదిని గురించి ఓ దివ్యమైనటువంటి చరిత్ర కూడా ఇంకో పురాణంలో ఉన్నది అసలు ఈవిడ ఎవరయ్యా అంటే బ్రహ్మహత్యా పాతకం అన్నాడు అది కూడా చెబుతాయి ఎందుకంటే మీరు దాన్ని నమ్మమాకండి ఇంకెవరైనా చెబితే నమ్మవద్దు అందుకోసం చెబుతున్నా నమ్మటం కోసం కాదు ఎవరి ద్రౌపది అంటే బ్రహ్మహత్యా పాతకం ఎట్లాగయ్యా పరమశివుడు ఆ బ్రహ్మగారి యొక్క శిరస్సును చిదిమేసాడు ఆ చిదిమి వేయటం చేత ఏమొచ్చింది బ్రహ్మహత్య పాతకం వచ్చింది బ్రహ్మ తలను కదా చిదిమిది బ్రహ్మహత్య పాతకం వచ్చింది ఎట్లా పోవాలి అమ్మవారు సలహా చెప్పింది ఏమని రిక్తపాత్ర భిష్టవిధతే భిక్షాటనం కురు ఖాళీగా ఉన్న పాత్రతో నువ్వు భిక్షాటన చేయవయ్యా మొట్టమొదటిసారిగా పాత్రలో ఎవరు వేస్తారో వాళ్ళ దగ్గరకు నీ వద్ద ఉన్న బ్రహ్మహత్య పాతకం పెడుతుంది అని అమ్మవారు చెప్పింది ఇది నిజం అందులో ఏమీ సందేహం లేదు మన ఇంటికి ఎవరైనా బిసగాడు వస్తే ఆ బిచ్చగాడి పాత్రలో ఏదైనా ఉందా లేదా మనం చూసుకోవాలి అయినా నీ సంచిలో ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదమ్మా ఖాళీగా ఉన్నది అంటే డబ్బా అక్కడ పెట్టి నాలుగు గింజలు నువ్వు వేసుకో తర్వాతనే పోస్తా అని చెప్పాలి ఆ పాత్రలోనే మనం బేస్ చేసామనుకోండి వాడు చేసిన పాపములన్నీ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యి మన దగ్గరికి వస్తాయట పుణ్యం రాకపోతే రాకపోయే అర్థమైందంటే అట్లా అని వాడికి వెయ్యకుండా ఉండాలా అది ప్రమాదమే వచ్చిన వాడిని వెళ్ళిపో అని అంటే అది ప్రమాదమే అందుకోసమని ఏం చేయాలి అన్న సంచిలో ఉన్నాయా అడిగి తెలుసుకోవాలి ఏవి లేవని అన్నాడా నూనె నాలుగు గింజలు తర్వాతనే పోస్తా ఇదిగో కాస్త పెట్టుకో మిగిలింది నేను పెడతా అని చెప్పాలి అప్పుడు వాడికి పెట్టిన వాళ్ళము అవుతాం ఆ పాపాలు పొందకుండాను ఉంటాం అమ్మవారు పరమేశ్వరుడికి సలహా చెప్పింది ఖాళీగా ఉన్న పాత్ర తీసుకువెళ్ళు ఎవరు అందులో మొట్టమొదట వేస్తే వాళ్ళ దగ్గరికి వెళుతుంది అని చెప్పింది అయితే ఖాళీగా ఉన్న పాత్రలో పెడితే ఇలా వస్తుంది అన్న సంగతి దేవతలకు తెలియకుండా ఉంటుందా ఏ ఇంటికి వెళ్ళినా ఒక్కడు కూడా బిశం పెట్టాల చిట్ట చివరికి ఒట్టి పుర్రె చేత వచ్చాడు పరమేశ్వరుడు అప్పుడు తానే అన్నపూర్ణయ్యి ఆ పాత్రలో పెట్టింది ఇప్పుడు బ్రహ్మచ త్యపాతకం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మను తాకగలదాకగలదా అండి బ్రహ్మ హత్య బాధకం ఏ పాపము ఏది తాకలేదు అటువంటి స్థితిలో ఉన్న అమ్మను చూచి దూరం నుంచే దుఃఖపడుతున్న ఆ పాపము రూపాన్ని చూచి జాలిపడి నీకేం కావాలో చెప్పు దాన్ని నేను అందిస్తా వెళ్ళిపోదు గాని అని అమ్మ చెప్పింది పాపము పట్ల కూడా అమ్మకు అంత ప్రేమండి అది అమ్మ యొక్క తత్వం దుర్మార్గమైనా సరే దాన్ని కరుణించటం అసలు కరుణ లేకపోతే అందుకనే శంకర భగవత్పాదుల వారు ఎంత మాట మాత్రం తలుచుకుంటే దుఃఖం కలుగుతుంది కుపుత్రయేత కోచిత పి కుమత భక్తి దుర్మార్గుడైన కొడుకు లోకంలో ఉంటాడు కానీ దుర్మార్గురాలైనటువంటి తల్లి లోకంలో ఉండదు ఆ అమ్మ యొక్క తత్వం ఎంత గొప్ప మాట చెప్పాడండి కానీ వాటి రోజున కని పిల్లల్ని చెత్తకుండిలో పడేస్తున్నటువంటి తల్లుల్ని చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం ఆ శంకర భగవత్పాదుల వారు ఆలోచించలేదా ఇటువంటి వాళ్ళు పుట్టారా లోకంలో ఎటువంటి స్థితి అమ్మది ఇప్పుడు ఆ అమ్మ ఎట్లా అయ్యింది లోకంలో పొల్యూట్ కాని పదార్థం ఏదన్నా ఉన్నది అంటే అది అమ్మ ఆ అమ్మకు వీడికింత పెట్టాలి వాడికింత పెట్టాలి అనేటువంటిది ఉండదు ఏమండి ఇప్పుడు పెళ్ళి తర్వాత ఏం జరుగుతుందో ఆ దుష్ట జమ్మునుడు చూసి త్రిపద మహారాజ్తో చెబుతాడు ఇవాళే వస్తుంది మనకు భగవంతుడు దయ తెలిస్తే ఎందుకంటే ఇతర విషయాలేవి గుర్తు రాకపోతే మొత్తం కథ వెళ్ళిపోతుంది అలాగే సమయం కూడా మనకు టార్గెట్ పెట్టారు కనుక ఆ సమయంలో మనం మర్యాదగా ముగిస్తే బాగుంటుంది లేకపోతే కష్టం పుట్టు ఏమండి మా మేనమావ గారు కూచిపట్ల కోటేశ్వరరావు గారు మాట చెప్పేవాడు పది మందిని పిలిచేట ఉపన్యాసకులని అందులో మొదటివాడు చెప్పడం మొదలుపెట్టాడు ఉపన్యాసం రెండు నిమిషాల్లో ముగిస్తా రెండు నిమిషాల్లో ముగిస్తా అంటూ గంట చెప్పేటవాడు ఇప్పుడేనాయన మేము వెన వెనకాల తొమ్మిది మంది ఉన్నానురా మాట్లాడాలిరా సమయం అయిపోతుందిరా అంటే వాడు ఎంతసేపు చెప్పినా అయిపోయింది రెండు నిమిషాలు అంటున్నాడు ఆ కూర్చున్న వాళ్ళలోనే ఒకడికి ఒళ్ళు మండిపోయి ఆ స్టేజీ మీదకి వచ్చి నడుం గట్టిగా పట్టుకుని ఎత్తి పక్కన పెట్టేట వాడిని ఆ ఉపన్యాసం చెప్పేవాడిని అయితే వాడు మాత్రంతా కూతున్నాడా ఆ వచ్చిన వాడు పట్టుకున్నది ఏం పట్టుకున్నాడు నడుం పట్టుకున్నాడు వాడు రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయట వాడు అవతల పెట్టేటప్పటికీ ఆ మైకు చేతితో పట్టుకుని అక్కడికి తెచ్చుకుని వెళ్ళి మొదలుపెట్టేట్టు వాడు ఇక అటువంటి వాడిని ఏం చేస్తా ఉంది చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా అని మైకు తీసుకుని అక్కడ పెట్టుకుంటాడు వాడితో పాటు మైకు వెళ్ళి కనుక హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ హర కనుక దివ్యాత్మ స్వరూపుల ఆ స్వయంవరం ఎంత కఠినమైనదో చూడండి ఆ మత్స్యము దానిద్రోవనది తిరుగుతూ ఉంటుంది ఈ చక్రము దానిద్రోవనది తిరుగుతూ ఉంటుంది ఆ చక్రానికి ఉన్న రంధ్రము ద్వారా హదేవర ఓహో అది మళ్ళీ మర్చిపోయామ బ్రహ్మహత్య పాతకం ఇప్పుడు అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర నుంచి అది వెళ్ళిపోవాలి అమ్మకు దాని ఎందు కూడా ప్రేమ నీకేం కావాలో చెప్పు నేను పంపిస్తా అని అమ్మ చెప్పిందట చెబితే అప్పుడు అది అన్నదట పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యము యొక్క రక్తం కావాలి అని చెప్పింది ద్వాపర యుగంలో కురు పాండవ సంగ్రామం జరుగుతుంది కౌరవులకు పదకొండు అక్షోహిణీలు పాండవులకు ఏడు అక్షోహిణీల సైన్యం ఉంటుంది ఆ సైన్యం అంతా కూడా యుద్ధంలో మరణిస్తారు ఏ రోజు మరణించిన వారిని ఆ రోజు రక్తం నీవు తాగేసి యుద్ధం అంతా పద్దెనిమిది రోజులు పడుతుంది ఆ పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అక్షోహిణీల సైన్యం యొక్క రక్తాన్ని నువ్వు తాగేశాయి అని చెబితే అందుకు అంగీకరించి ఆ అమ్మవారి అనుజ్ఞ తీసుకుని ఆ బ్రహ్మహత్య పాతకమే ద్వాపర యుగంలో ద్రౌపదిగా పుట్టిందని అమ్మను చేరడం చేతనే అమ్మ లక్షణాలను పొంది అగ్ని కుండము నుండి వచ్చిందని ఒక రోజున భీమసేనుడు నా ద్రౌపదిని వాళ్ళు ఎంతగా అవమానించారు ఎంతగా అవమానించారని గుండెలు బాదుకుంటున్నట్ట భీమసేనుడు కృష్ణ పరమాత్మ అన్నట్టవిడిని చూపించమంటావా అని అడిగాట రాత్రిపూట ఓ లాంతరు తీసుకుని యుద్ధ రంగానికి తీసుకువెడితే దిశములతో జుట్టు విరియపోసుకుని అక్కడ పడి ఉన్న శవములను చెరుకుగడ విరిచినట్టు విరిచి నెత్తులు తాగుతున్నటువంటి ద్రౌపదిని చూచి మూడు రోజులు లేవలేదు భీమసేనుడు అన్నారు కనుక ద్రౌపది ఎవరయ్యా అంటే బ్రహ్మహత్యపాతకం యొక్క రూపమయ్యా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు వ్యాసకృతం పొరపాటున కూడా వ్యాసుడు అట్లా ఎందుకు చదువుతాడు ఏంటి ఎందుకంటే లోకంలో అనేకం వస్తున్నాయి కదండి తర్వాత అడుగుతారు ఏమండి అదిటి కదా ఇది కదా అని అటువంటిది లేకుండా ముందుగానే జాగ్రత్త నేను వ్యాసుడు మాత్రం చెప్పలేదండి అసలు కవిత్రయ భారతంలో కూడా వ్యాసుడు చెప్పిన వాటిల్ని కొన్ని వక్రీకరించి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ సందర్భంలోనే అది కూడా వస్తుంది కవిత్రయం కాస్త స్వతంత్రించారు కొన్నిటిని మార్పు చేశారు ఎందుకంటే ఆనాటి సామాజిక స్థితిని అనుసరించి వాళ్ళు భారతాన్ని లోకానికి అందించారు వ్యాసుడు ఎప్పుడు రాబోయే కలియుగం కోసం రాశాడు అంతే కదా ఆ పంచమ వేదమని వేద తత్వం మొత్తాన్ని ఒక కథలాగా మనకు అందించాడు ఆ కథను ఎట్లా అందించడం కన్నా ఎట్లా అందిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినటువంటి కవిత్రయం వాళ్ళ వాళ్ళ ఊహలను అనుసరించి ఆనాటి సామాజిక స్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని భారతాన్ని తెలుగులోకి రచించారు అందులో వాళ్ళ దోషం కూడా ఏమీ లేదు అందుకని కవిత్రయ భారతాన్ని కూడా మనం తప్పు పట్టేటువంటి అవకాశం అవసరం లేదు ృష్ణ మామయీమ నృపాసేభ్య సోోదతిష్టన్ అన్నే వీరృపత్రౌత్రై నేత్రమనస్వైవాణ దృశున్నతన్వై సందం దక్షత్ర రాజులందరూ కూడా కామవశలు అయి ఉన్నారటండి ఎవరిని చూడటం చేత కామవశలు అయ్యారు అంటే ద్రౌపదిని చూడటం చేత అసలు పొరపాటు ఇక్కడే ఉన్నది ఏ పురుషుడైనా భార్యను కామవశంగా చూడరాదు ఇది శాస్త్రవచనం కామవశంగా ఎప్పుడైతే చూచాడో వాడు కేవలం కామరూపంతోనే ఉంటాడు తప్ప కుటుంబ తత్వాన్ని వాడు పొందలేడు ధార్మికమైనటువంటి తత్వాన్ని పొందలేడు కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి రాజకుమారులు అందరూ కూడా కామవసులైపోయారు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారటండి పరస్పరం స్పర్ధయా ప్రేక్షమాణ ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారు వాళ్ళు అసలు ఎవడికి వాడే నేను తప్ప ఆమెను వివాహం చేసుకోవడానికి ఇంకెవరికి అర్హత లేదు ఇట్లా ఎంతమంది అనుకుంటున్నారు ఆ సభలో స్వయంవరానికి ఎవరు వస్తే వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది ఎవరికి అంటే అటు పురుషునకు కానీ ఇటు స్త్రీకి కానీ దివ్యమయ్యా కాస్తా కోస్తా దోషం కాదు అంత పాపం దానివల్ల ఒకవేళ తాను తప్ప ఇంకెవరూ అర్హత లేనివాడు అని వాడు అనుకున్నప్పుడు వాడు ఒక్కడే వచ్చేవాడు మిగతా వాళ్ళు ఎవరు వచ్చేవాడు కాదు ఇది స్వయంవరం ఆవిడకు ఎవరు నచ్చుతారో వాడు తగినవాడు అంతే తప్ప ఎవరికి వాడే అనుకునేటువంటి అవకాశం లేదు ఎందుకని అనుకోవలసి వచ్చింది అంటే కామవశులు అయ్యారు కనుక ఆవిడ తనకే దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పుతున్నారు ఏమంటున్నారు కృష్ణ మామయ్య కృష్ణ అంటే ఎవరు ద్రౌపది ఆ నల్ల పిల్ల అని అర్థం ఆ నల్ల పిల్ల నాది ఇది ప్రతి ఒక్కడు అంటున్నటువంటి వాడు ఏమండి ఆ అనటంలో ఎటువంటి స్థితికి వచ్చారట రూపాల్ ఏభ్య సహ సోదహ టిష్టన్ వాళ్లను వాళ్ళే మరిచిపోయేటువంటి స్థితికి వచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఎవరు కనపడుతున్నారంటే కేవలం ఆ ద్రౌపది ఆ పిల్ల కనపడుతోంది తప్ప మత్స్యంత్రం కూడా కనబట్టల్లా ఆ మత్స్యంత్రం కనబడితే కదా దాన్ని ఛేదించడం అసలు మత్స్యంత్రాన్ని ఛేదిస్తే తప్ప పిల్లలను పెళ్లి చేసుకోదు అనేటువంటి స్థితి వాళ్ళల్లో ఎవరికీ లేదు పెళ్లి చేసుకోవడం వరకే ఉన్నది కనుక వీళ్ళల్లో దీనివల్ల వ్యాసుడు చెప్పిన ఈ మాట వల్ల మనకు అర్థమైంది ఏమిటంటే ఇందులో ఒక్కడు కూడా మత్స్యంత్రాన్ని ఛేదించగలిగిన వాడు లేడు ఈ అనుకునే వాళ్ళల్లో కేవలం బ్రాహ్మణుల కూర్చున్నటువంటి ఆ పాండవులు మాత్రం దీని గురించి అసలు ఆలోచించటల్లా అర్జునుని చూపు మొత్తం ఎక్కడ ఉన్నది అంటే మత్స్యంత్రం మీద ఉన్నదండి ఒక అర్జునునిదేనా అంటే రాధేయో అభిదృష్ట్యా అన్నారు వ్యాసభగవానుడు అదే సభలో ఎవరున్నారండి కరుణుడు కూడా ఉన్నాడు రాధాదేవి యొక్క పెంచబడినటువంటి కొడుకు రాధేయుడు వాడి చూపు కూడా ఎక్కడ ఉన్నదండి ఆ మత్స్యంత్రం ఈ ఇద్దరి చూపులు తప్ప ఇంకా ఎవరి చూపులు మత్స్యంత్రం మీద లేవు వాళ్ళందరి చూపులు ఈ రెండో శ్లోకంలో ఏం చెబుతున్నారండి కృష్ణ బలరాములు ఉన్నారే వాళ్ళు పాండవులను చూచారా చూడలేదా వ్యాసుడు చాలా అందంగా చెప్పాడు పాండవులు బలరామకృష్ణులను చూడవలసిన ఆవశ్యకత ఉన్నది కానీ బలరామకృష్ణులు పాండవులను చూడవలసినటువంటి ఆవశ్యకత లేదు అది రహస్యం ఎక్కడ ఏ విషయంలో కూడా కొంచెం కూడా తేడా రాకుండా అంత చక్కగా భారతాన్ని అందించాడు వ్యాస భగవానుడు చూశారా చూడవలసినటువంటి ఆవశ్యకత లేదు అర్థమైందా అండి చిరునవ్వులు నవ్వుతూ కూర్చున్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఎవరి వైపు చూస్తున్నాడే అంటే కృష్ణుని వైపు చూస్తున్నట్ట ఆవిడ వైపు చూడటల్లా బలరాముని చూపు మొత్తం వీడి చూపేమిటి వీడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఏం జరుగుతుంది ఉత్సుకతగా కృష్ణుని వైపు చూస్తున్నాడు ద్రౌపది చూపులు ఎటువైపు లేవు ఎవరు మత్స్యంత్రాన్ని ఛేదిస్తారు హారాజు మానసిక స్థితి ఎలా ఉన్నది నేను దేని కొరకు యజ్ఞం చేశాను ఏమని సంకల్పం చెప్పాను ద్రోణాచార్యుని సంహరించగలిగినటువంటి కొడుకు కావాలి అర్జునుని వివాహం చేసుకునేటువంటి కూతురు కావాలి కనుక ఆ సంకల్పము సక్రమమైనది కనుకనే యజ్ఞకుండము నుండి వీరిద్దరూ ఉద్భవించారు అయో నిజలై ఉద్భవించినటువంటి వీళ్లకు భర్త అర్జునుడే వస్తాడు కానీ ఇంకెవడు రాడు కానీ లక్క ఇంట పాండవులు దహనమయ్యారు అన్న సంగతి విన్నాను నేను ఒకవేళ పాండవులే గనుక అక్కడ అగ్నికి ఆహుతి అయినట్టుంటే అర్జునుడు వచ్చే అవకాశం లేదు మరి ఈ పిల్లను ఎవరు వివాహం చేసుకోవాలి ఇంతవరకు మత్స్యంత్రాన్ని ఛేదించడానికి ఒక్కడు కూడా రాలేదు అంటే ఇంకా ఈ పిల్లకు వివాహం నేను చేయగలుగుతానా చేయలేనా ఆనాడు నేను చేసినటువంటి సంకల్పము వల్ల ఈ పిల్ల వివాహిత కాకుండా ఎంతకాలమైనా ఇలా ఉండిపోవలసిందేనా ఒకవేళ నేను చేసినటువంటి సంకల్పము స్వచ్ఛమైనదే కనుక అయినట్లయితే అర్జునుడు బ్రతికే ఉండాలి ఎన్ని రకాలైన ఊహలు అతడి మెదడులో వచ్చినాయో అవన్నీ చూపించారండి సామర్షాసం ఏమండి ఇన్ని రకాల ఆలోచనలు ఇక దృష్టద్యోగునుడు ఉన్నాడు ఎవ్వరూ ఎక్కువ పెట్టేవాళ్ళు లేరా ఆ మత్స్యంత్రాన్ని ఛేదించే వాళ్ళు లేరా అహో ఉర్వీతలం నిర్వీర్యమేవా అన్నాడు ఈ భూమండలంలో వీరులే లేరా మత్స్యంత్రాన్ని ఛేదించగలిగిన వాళ్ళు లోపల లోపల దృష్టజ్యమునుడు కూడా అనుకున్నట్టండి ఏమనుకున్నాడు అసలు ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయడం పెద్ద పొరపాటేమో ఇంత కఠినమైనటువంటి పరీక్షను పెడితే ముందుకు వస్తాడు ఏదో మామూలుగా మత్స్య యంత్రాన్ని కొట్టమంటే తిరిగేదాన్ని కొట్టమంటే కొడతారు కానీ ఈ చక్రానికి ఉన్న రంధ్రంలో నుంచి వెళ్ళాలి అంటే ఏదో ఒక బాణంతో కొట్టవచ్చు కానీ ఎన్ని బాణాలు వెళ్ళాలి పంచబాణములు ఐదు బాణాలు వెళ్ళాలి దాన్ని ఛేదించాలి అలా ఎవరు ఛేదించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈమెను స్వీకరిస్తారు అంతే కదండి ఇక్కడ ఆగుదాం ఆ పైన ఉన్నది ఏమని చెప్పామండి మత్స్యము సాక్షాత్తు మత్స్యావతారుడైనటువంటి పరమాత్మ దాని కింద ఉన్నటువంటిది ఏమిటండి చక్రము ఆ మత్స్యం కింద ఉన్న చక్రం ఆ చక్రం ఏదయ్యా అంటే పొద్దున మనం చెప్పుకున్నటువంటి ఆజ్ఞా చక్రం అర్థమైంది వేదాంత పరంగా యోగ పరంగా ఆజ్ఞాచక్రం ఈ ఆజ్ఞాచక్రానికి ఉండే మార్గము ఒక్కటే పైకి వెళ్ళటానికి అంత తొందరగా ఎవరికి అందదు అర్థమైందండి ఆ విశుద్ధి నుంచి దాటి వెళ్ళడమే కష్టం ఆ వెళ్ళలేని స్థితిలో కూడా వెళ్ళగలగడమే ఆ చక్రముకు ఉన్న రంధ్రములు నుండి సంధించడం అయితే ఎవడు వెళ్ళగలుగుతాడు పంచభూతాత్మకమైనటువంటి శరీర భావాన్ని పోగొట్టుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఆ విశుద్ధి దగ్గరికి చేరగలుగుతాడు అర్థమైందండి పంచభూతాత్మకమైనది అందుకనే ఎన్ని బాణాలు వేయమన్నారు ఐదు బాణాలు వేయమండి చేపను కొట్టడానికి ఒక బాణం చాలదు ఐదు బాణాలు అని ప్రత్యేకించి ఆ వ్యాసుడు ఎందుకు చెప్పాలి అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి పృథివ్యాపత్తేజో తత్వేన సమస్త దేహభావనం నశ్యతి ఇది ప్రవర్తయేతు ఎప్పుడైతే ఈ దేహమునాది కాదు అనే స్థితిని చేరుకోగలుగుతాడో వాడు విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రానికి వెళ్ళగలుగుతాడు ఆజ్ఞాచక్రం నుంచి సహస్రాన్ని చేరుకోగలుగుతాడు సహస్రారాన్ని చేరుకున్న తరువాత వచ్చేది అమృతమే కనుక ఆ మత్స్య ఛేదిస్తే పొందేటువంటిది అమృత సమానమైనటువంటి ద్రౌపది అన్నారు ఇది యోగపరమైనటువంటి భావం ఆ భారతంలో ఆ ద్రౌపది ఎవరయ్యా అంటే అమృతం ఆ అమృతం ఎవరో ఒక్కడు పొందుతారండి అందరూ పొందుతారు కనుకనే అన్నదమ్ములు అందరూ పొందుతున్నారు కనుక ఆ సాధన సముచ్చయం అలా చూపించాడు వ్యాసభగవానుడు ఇప్పుడు ఎవ్వరూ నిర్వీర్య హో ఉర్వీతలం నిర్వీర్యం ఎవరూ లేరా అంటే కర్ణుడు లేచాడండి ఆ కర్ణుడు లేచి సంధించాడు ఎప్పుడైతే కర్ణుడు లేవటంలోనే ఇతడు ఛేదించగలడు అనేటువంటి ఆలోచన బ్రాహ్మణులలో ఉన్న పాండవులకు కలిగింది ఎప్పుడైతే కలిగిందో ధర్మజ భీమ నకుల సహదేవులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ సభలో నుంచి వాళ్ళు లేరండి వెళ్ళిపోయారు నిష్క్రమ్య అన్నాడు వ్యాసుడే చెప్పాడు ఈ మాట కర్ణుడు ఎప్పుడైతే వచ్చి అసలు లేవటంలోనే చూచిన వాళ్ళంతా కూడా ఇతడు ఖచ్చితంగా మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు రా ఆ తేజస్సు కానీ ఆ కాంతి అలా కనబడుతున్నది అని అన్నారు అక్కడికి వచ్చాడు అయితే ఈ మత్స్యంత్రాన్ని ఛేదించాలి అంటే ఎవరి ధనస్సు వాళ్ళకున్నది ఎవరి బాణాలు వాళ్ళకున్నాయి అట్లా ఛేదించడానికి వీరలేదు ఆ మత్స్యంత్రాన్ని ఛేదించడానికి ధనస్సు బాణములు కూడా అక్కడ ఏర్పరుపబడి ఉన్నాయి ఎవరిది వాళ్ళైతే వాళ్ళకి అనువుగా ఉంటుందో వాళ్ళు ప్రయోగించవచ్చు కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన ధనస్సును సంధించాలి ఆ ద్రుపద అక్కడ పెట్టినటువంటి ధనస్సును తీసుకున్నాడు సంధించడానికి సిద్ధపడ్డాడు ఎప్పుడైతే సంధించడానికి సిద్ధపడ్డాడో ద్రౌపదీ దేవి నోరు తెరిచిందండి ఏమని చెప్పింది ఆవిడ నాగంబరయా విశ్రూతం అన్నదండి ఎంత ఆ ద్రుపద మహారాజు కొడుకైన దృష్టజ్యుమ్మునుడు కూడా చెప్పాడు శక్తి బలం రాజ్యావర్తయా ఉప పాళతు అన్నాడు ఎవరు బలం కలిగిన వారో ఎవరు రాజులయ్యుంటారో ఎవరు శక్తి కలిగిన వారో వారు వచ్చి ఈ పరీక్షలో నెగ్గి మా చెల్లెల్ని స్వీకరించవచ్చు అని చెప్పాడు కానీ ద్రౌపది మాత్రం ఏమన్నది స్వయంవరము అనేటువంటిది ఆవిడ ఇష్టాన్ని అనుసరించి ఉంటుంది అంతే తప్ప ఎవరు పడితే వాడు చేతించినట్లయితే వాడిని స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత పిల్లకు లేదు ఆ కారణం చేత ఏం చెప్పింది నాహంబరయామి సూతం ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఆ చేత తీసుకుని సంధించడానికి సిద్ధపడినటువంటి బాణాన్ని అక్కడ పెట్టేసి శూన్యంలోకి చూచి ఆ సూర్యుని వైపు చూచి రెండు కన్నీటి బొట్లు రాల్చి కర్ణుడు వెళ్ళి మెదలకుండా కూర్చున్నాడు అండి ఇక్కడ ఆంధ్ర భారతం ఏమని చెప్పింది అంటే కవిత్రే భారతం వాడు ఎక్కువ పెట్టాడని కృష్ణ పరమాత్మ అక్కడ ఉండి అలా చేతిని జాడించాడని దానివల్ల బాణం పక్కకు వెళ్ళిందని చెప్పడం చేత ఆ కర్ణుని యొక్క దివ్యత్వాన్ని తగ్గించిందే కానీ పెంచలేదు అర్థమైందండి వాళ్ళు ఎందుకు చేశారు అంటే ద్రౌపదిని గొప్పగా చూపించడం కోసం వాస్తవానికి ఒక న్యాయాన్ని కనుక ఆలోచించినట్లయితే నువ్వు ఏది పణంగా పెట్టావో ఆ పణంగా ఉన్నదాన్ని గెలుచుకోవడానికి అగ్రవర్ణం వాడు కావచ్చు నీచవర్ణం వాడు కావచ్చు అది గెలిచాడా నీవు తప్పక అతన్ని భర్తగా పొందవలసింది కాళిదాసు గారు అవునా కాదా ఆయన ఉపాఖ్యానం చెబుతాడు ఓ పండితురాలైనటువంటి ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తే ఎందుకు పనికిరాని వడుపురికాడు అర్థమైందంటే తన జీవితాన్నే ఉపాఖ్యానంగా మార్చుకున్నాడు కాళిదాసు వాడికి ఏమీ రాదు ఆ మంత్రి గారు ఈ పిల్లను మోసం చేయడం కోసం ఏం చేశాడు వీడు చాలా గొప్పవాడు జానపద భాషలు మాట్లాడతాడు అసలు మామూలుగా మాట్లాడు అనేటప్పటికీ ఆహా మహానుభావుడు అందులో రీసెర్చ్ చేస్తున్నాడేమో అని వాడిని ఇప్పుడు చేసుకుంది తీరా చూస్తే వాడు కోరిక తాను చేసుకున్న తరువాత వాడు ఎటువంటి వాడు అనేటువంటి దానికి ఏమీ సంబంధం లేదు ఆ పిల్ల ఏం చేసింది వాణ్ణి తీసుకెళ్లి కాళికాదేవి దగ్గర కూర్చోబెట్టి వాణ్ణి అర్చన చేయించి అమ్మవారికి అప్పజెప్పింది అర్థమైందండి అమ్మవారికి అప్పచెతే అమ్మవారు ఆ నాలుగు మీద బీజాక్షరాలు రాసింది ఇక లోకంలో అతనికి ఎదురులే పంచకావ్యాలు లోకానికి అందించినటువంటి మహానుభావుడు అయ్యాడు అమ్మ నోటి మీద ఆ నాలుగు మీద రాస్తే అంతకన్నా ఏమైనా తేడా ఉంటుందా ఉండే అవకాశం ఏం లేదు కనుక తాను పొందవలసినటువంటి వాడు ఎటువంటి వాడు అనేటువంటిది ముందే నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారం చేసుకోవాలి తీరా దాకా వచ్చిన తర్వాత నాగంబరయామి సూతం అనే అంటం చాలా దోషం కానీ ఆవిడ అంటల్లో దోషం లేదని వ్యాసుడు కూడా నిర్ణయించాడు ఎందువల్ల తన జన్మ యొక్క కారణమే అర్జునుని వివాహం చేసుకోవటం ఏ కారణం చేత ఆవిడ జన్మించింది వాడి సంకల్పం ఏమిటి అర్జునుని వివాహం చేసుకోగలిగినటువంటి కూతురు కవ ఇప్పుడు కర్ణుడు దాన్ని కనుక ఛేదించినట్లయితే ఆ కర్ణుని చేసుకోవాల్సి వస్తుంది తన సంకల్పానికి భావం ఏమిటి సంకల్పము గొప్పదా మంత్రం గొప్పదా ఏది గొప్పదండి సంకల్పమే గొప్పది అందుకనే పెద్దలేమంటారు నీ సంకల్పం గొప్పదైతే పని దాని అందరూ అదే జరుగుతుందయా అంటారు అర్థమైందండి అందుకని మన సంకల్పం ఆరూఢంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దాంట్లో మనం కాస్త కూస్తూ సర్దుకునేటువంటి అవకాశం ఉండకూడదు ఆ సంకల్పాన్ని అనుసరించి ఖచ్చితంగా ఆవిడ ఎవరిని చేసుకోవాలి అంటే అర్జునున్నే చేసుకోవాలి అందువల్లనే ఆవిడ నా సంవరయామి సూతం అన్నది అందులో దోషమేమీ లేదు కారణం ఏమంటే తాను అందుకోసం ఇంకా కారణాలు కొన్ని ఉన్నాయి అవి వస్తాయి మనకిప్పుడు అర్థమైందా సరే ఇప్పుడు ఎవ్వరూ లేరు కర్ణుడు తిరిగి వెళ్ళిపోయాడు ఎవరు వచ్చారయ్యా అంటే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఆ మత్స్యంత్రం దగ్గరికి వచ్చాడండి ఎప్పుడైతే వచ్చాడో ఉన్నటువంటి అక్కడ కూర్చుని చూడ్డానికి ఆశీర్వదించడానికి వచ్చిన బ్రాహ్మణులలో రెండు వర్గాలు ఏర్పడినాటి ఒక వర్గం అంతా ఏమంటున్నారంటే ఎందుకంటే మేధావి ద్వయో వర్గ సర్వాణి ఆ శాస్త్రమే చెబుతుంది అర్థమైందండి ఎప్పుడూ సత్య ఇంకొకటి యొక్క ఉన్నతిని ఒప్పుకూడదు వాడు అవునండి మేము చూస్తూ ఉంటాం యజ్ఞయాగాదిక్రతువుల్లో కూడా ఉపన్యాసాలు పెడుతూ ఉంటారు ఓ ఐదు రోజులు పదకొండు రోజుల్లో యజ్ఞం జరిగితే సాయంకాలం పూట ఉపన్యాసం పెడుతూ ఉంటారా హృత్వికులలో ఒక్కడు రాడు ఉపన్యాసం వినటానికి ఒక్కళ్ళు కూడా ఉండరు ఎవరయ్యా వచ్చేది అంటే కేవలం ఆ యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు ఈ రుత్విక్కులు ఎందుకు రారు అంటే వీడు చెప్పే ఉపన్యాసం మన మంత్రాలకన్నా గొప్పదా అనేటువంటి ఓ ఆలోచన అయితే ఒక ధర్మం కూడా ఉంది పాపం పొద్దు నుంచి సాయంకాలం దాకా అగ్నికుండం దగ్గర పడి కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన కూడా నేను అనుకోను వాళ్ళు వచ్చి కూర్చోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు అసలు రారు అయ్యా శర్మ ఎందుకు వినరో తెలీదు అని అనుకుంటూ ఉంటారు అందులో పెద్ద దోషం ఉన్నదని నేనేమి అనుకో ఒక్కడు రాడు ఋతుడు అసలు యాగం లేని రోజైనా కనీసం వచ్చి విందాం ఆయన ఏదో చెబుతున్నాడు కదా పొరపాట్లు కూడా రాదు బృహస్పతి వచ్చి చెప్పినా సరి అటువంటి స్థితి కనుక ఈ బ్రాహ్మలు రెండు వర్గాలుగా చీలిపోయారు ఒరే వీడు పెడుతున్నాడు రా మత్స్యంత్రాన్ని ఛేదించడానికి వాడు ఏం ఛేదిస్తాడు రా మన బ్రాహ్మల పరువు తీస్తాడరా అని ఒక వర్గం అంటున్నారు ఇంకొక వర్గం ఏమన్నారంటే పరశురాముడు ఎంత పని చేశాడు సామాన్యమైన పని చేశాడా ఇరవై ఒక్క మారులు క్షత్రియులపైన దండయాత్ర చేసి వారిని సంహరించి వారి రక్తంతో ఐదు సరస్సులు ఏర్పాటు చేసి ఆ రక్తంతోనే తన తండ్రికి తర్పణాలు ఇచ్చినటువంటి పరశురాముడు మన బ్రాహ్మణుడు కాడా కనుక ఇతడు కూడా అంత చేస్తాడు అని ఇంకొక వర్గం వచ్చాను పరశురాముడిని ఆదర్శంగా తీసుకుని ఒక వర్గం వీడు ఎందుకు పనికొస్తారా వీడు బెచ్చ ఎత్తేవాడు వీడు ఎందుకు వచ్చాడరా అనవసరంగా అని ఇంకొక వర్గం వారు వాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే కొత్తమ సింగము అక్కడికి వచ్చి త్రి ప్రదక్షిణంబాచరించి ఆ ధనస్సుకు ఆ యంత్రానికి కూడా ప్రదక్షిణం చేశారు అలవోకగా ధనస్సును తీసుకున్నాడు ఆ తీసుకున్నటువంటి వాడు ఆ మత్స్యం వైపు చూడను కూడా చూడలేదండి మనస్సులోనే ఎవరికి నమస్కరించాడు ప్రారంభంలో అంటే కృష్ణ పరమాత్మకు నమస్కరించన ఎక్కడున్నాడండి ఆ సభలోనే ఉన్నాడు ఆయన దగ్గరకే వెళ్ళి నమస్కరించవచ్చు కానీ ఎప్పుడైతే అట్లా నమస్కారం చేశాడో వెంటనే బయటపడతాడు అదే సభలో దుర్యోధనాథులు ఉన్నారు అందువల్ల తాను భయ బయటపడకూడదు ఆ స్థితిలో మనస్సులోనే కృష్ణ పరమాత్మకు నమస్కరించి ప్రయోగించినటువంటి ఆ శరసంధానం ఐదు బాణములు ఒకేసారి తొడిగి ఖచ్చితంగా వేసినట్లయితే అవి ఆ రంధ్రంలో నుంచి వెళ్ళి మత్స్యాన్ని ఛేదించి ఎప్పుడైతే ఛేదించిందో వెంటనే ఈ బ్రాహ్మణులంతా లేచి కరతాళ ధ్వనులు చేశారు గంతులు వేశారు నాట్యం చేశారట క్షత్రియులకందరికీ ఇది అవమానకరం క్షాత్ర తేజము ఉట్టిపడుతున్న మనమంతా ఇక్కడ ఉంటే రోజు ఏదో సంధ్యావందనం చేసుకుని పూజా పురస్కారాలు చేసుకుని భిక్షమెత్త బ్రాహ్మడు వచ్చి మత్స్యంత్రాన్ని ఛేదిస్తే క్షత్రియ కాంత అయినటువంటి ద్రుపద మహారాజు కూతుర్ని ఆ బ్రాహ్మడు తీసుకువెళ్ళిపోతే ఎట్లా ఒప్పుకుంటాం బ్రాహ్మడు వేయడానికి ఒప్పుకున్నటువంటి ఆవిడ ఈ సూత్రుడు వేయడానికి ఒప్పుకోతా ఎవరైతే ఏమిటి మత్స్యంత్రాన్ని ఛేదించడానికి ఎందుకని ఇటువంటి పని చేశారు ఏమై ఉంటుంది ఒకవేళ ఏది ఏమైనా క్షత్రియులందరినీ జయించి అప్పుడు ఆ పిల్లను స్వీకరించు నీవు బ్రాహ్మణుడవో ఎవడువో మాకరవసరం మేమందరం ఒక్కటి ఇప్పుడు క్షత్రియులమందరం ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకడి మీద ఒకడు పళ్ళు నోరవచ్చు శత్రుత్వాన్ని పెట్టుకోవచ్చు కానీ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి మేమంతా ఒక్కటే ఆ కారణం చేత మమ్ములను గెలిచి అప్పుడు నీవు ద్రౌపదిని తీసుకువెళ్ళవచ్చు ఇది ఆ క్షత్రియులు చెప్పిన మాట ఇప్పుడు స్వయంవర సభ ఏంగా మారిందండి యుద్ధరంగముగా మారింది రణరంగమయ్యింది ంతా చేస్తే అసలు స్వయంవరం పెట్టిన ద్రుపద మహారాజ్ ఎక్కడున్నాడంటే వెనకాల ఉన్నాడు వాడు వాడి సైన్యాన్ని తీసుకొచ్చాడు ఈ బ్రాహ్మలంతా ఏమైనా ద్రుపదు రక్షించగలరా వీలైతే కంకర రాళ్ళు దొరికితే రాళ్ళు విసురుతారేమో కానీ బాణాలు వేయగలిగినటువంటి వాళ్ళు లేరు ఏమండి ఆంధ్ర కవిత్రయం ఆ భారతంలో మాత్రం చాలా చమత్కారంగా చెప్పారు ఈ బ్రాహ్మలందరూ కూడా ఏం చేశారు అంటే వాళ్ళ కొల్లాయిడ్డలు ఉంటాయే వాటి చివర వాళ్ళు విచ్చమెత్తే చెంబులు ఉంటాయి ఆ చెంబులు కట్టి అవి విశర్త మొదలు పెట్టారు ఆ బ్రాహ్మల యొక్క స్థితిని చాలా అందంగా వర్ణించారు నన్నయ్య చాలా గొప్పగా చెప్పారు వాడు ఆ చెంబులు విసురుతున్నట్ట ఓ బాగా కవిత్వం వచ్చినటువంటి ఓ బ్రాహ్మడు ఆరింటన తాపెట్టిన ఆ ఇంటన అని అన్నయ్య ఎంత గొప్పగా చెప్పారు కవిత్వం రాసేటప్పుడు ఆ పద్యంలో ఛందసులో ఆరవ అక్షరంగా తకారం రాకూడదు వస్తే ఎవరిని గురించి ఆ పద్యం రాశారో వాడు శ్రీమద్ రమారమణ గోవింద హరి ఆ ఛందస్సుకి అంత బలం ఉన్నది అర్థమైందండి అందుకనే ఒరే వాడి మీద ఆరో ఇంట్లో తాపెట్టి పద్యం చెప్పరా అని ఓ బ్రాహ్మణు అంటే ఇంకో బ్రాహ్మణుడు ఆ పద్యం చెప్పడానికి ప్రయత్నం చేసి ఇట్లా చేస్తున్నారు వాళ్ళు యుద్ధం చేస్తారు పాపం భిక్షాటన చేసేటువంటి వాళ్ళు యజన యాచన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణములు మాత్రమే వాళ్లకు లక్షణములు ఆ విధంగా చక్కగా నిరూపించారండి బ్రాహ్మణత్వాన్ని చూపించారు అక్కడ ఆ విధంగా వ్యాసుడు మాత్రం ఈ చమత్కారాలు ఏమీ చేయలేదు మూలంలో కేవలం మీరు ఏం చేయగలరయ్యా రాళ్ళు రూవగలరు అంటే అంత పనుకు మాత్రమే చేయగలం అంతకన్నా ఇంకేం చేయలేవు కానీ అందులో ఒక బ్రాహ్మణుడు సమాధానం చెప్పేటండి కనీసం మత్స్యంత్రాన్ని కూడా పరిశీలించకుండా తల వంచి కింద చూస్తూ ఆ నూనెలో చూస్తూ పైన ఉన్నటువంటి యంత్రాన్ని ఆ ఉన్నటువంటి రంధ్రములో నుండి ఐదు బాణములను సంధించి మత్స్యమును ఛేదించగలిగిన ధీరుడు ఒక్కడు చాలయ్యా నిన్ను రక్షించడానికి ఎవరు నాకు బాసతగా వస్తారు అని మమ్ములను అడగవలసిన పని ఆ ధీరుడు చాలు నాకు తెలిసి అతడు బ్రాహ్మణుడు అని నేను అనుకోవటం లేదు అని ఆ బ్రాహ్మణుడే ద్రపద మహారాజు సలహా చెప్పాడు ఇక అసలు ఛేదించిన వాడున్నాడు నాకేం భయం అనుకున్నాడు ద్రుపద మహారాజు సంకుల సమరం జరిగింది ఎప్పుడైతే సమరం జరుగుతుందో భీమసేనునకు తెలిసి వాడు వచ్చేసాడు ఇక్కడ ఎక్కడికి వచ్చాడండి ఆ అన్నదమ్ముల యొక్క ఆప్యాయత ఆ ప్రేమ ఎంత గొప్పదో అంత గొప్పగా చూపించాడు సాక్షాత్తు అన్నదమ్ములు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి పాండవులే ధర్మరాజే చెప్పాడండి ఒక సందర్భంలో లోపల లోపల ఏ విధమైన భేదభావాలు ఉన్నా ఆ భేదభావాలతో వాళ్ళు వందమంది అయితే మేము ఐదుగురం బయట వాడు పడైనా కనుక వచ్చాడా మేము నూట ఐదుగురం అది ధర్మరాజు మాట లోపల లోపల ఉండే కక్షలు తీసి పక్కన పెట్టండి అనేక రకాలు ఉంటాయి మనస్సు అనేవి ఉన్న తర్వాత అనేక రకాల భేదభావాలు సందేహాలు అనేక ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిల్ని పక్కన పెట్టి ఏం చేయాలి ఆ బాంధవ్యాన్ని కట్టబెట్టాలి కనుక నీకేం భయం లేదయ్యా అన్నాడు అర్జునుడు కర్ణునకు అర్జునునకు స్వైర వీర వికారంగా యుద్ధం జరిగిందండి అంత యుద్ధంలో కూడా కర్ణుడు చేయింపబడ్డాడు అర్జునుడే చేయించాడు ఎందుకంటే కర్ణుడు శాపోపహతుడు అనేక రకాలైనటువంటి శాపాలు అతన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి కారణం ఏమంటే అతడు గొప్పవాడు అయ్యుండవచ్చు కానీ మోసపూరితమైనటువంటి విద్యార్జన చేశాడు గురువుని మోసగిస్తే బాగుపడేటువంటి శిష్యుడు లోకంలో ఎక్కడా లేడు ఎవరిని మోసగించాడండి గురువుని మోసగించాడు ఆ కారణంచేత ఎంత విద్య వచ్చినా ఆ విద్య అకరకురా అనే విద్య ప్రయోజనం లేని విద్య అయ్యింది లేకపోతే కర్ణుడిని దాటగలిగినటువంటి వారు ఎవరు లోకంలో సామాన్యమైనటువంటి వాడా అనేక రకాలుగా కర్ణుడు చాలా దివ్యమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కడిగిన ముఖ్యం ఎటువంటిదో కర్ణుడు కూడా అటువంటి వాడే తనకు అతడు తప్పటడుగు వేసింది ఎక్కడ అంటే పాండవుల పట్ల కక్షను పెంచుకోవడమే అతడు చేసినటువంటి మొట్టమొదటి దోషం ఆ కక్ష కూడా ఎటువంటిది అంటే నీకన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పడం అర్థమైందండి అమాయకత్వం చేత చెప్పినటువంటి మాట లోకంలో విద్య యొక్క తులీయమైనటువంటి తత్వం తెలుసుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా బృహస్పతి అపి అన్నారు బృహస్పతికి కూడా విద్య యొక్క స్థితి తెలీదు ఏమిటయ్యా అది ఎందుకని తెలియదయ్యా అంటే ఒక్కటే విద్య విద్ అంటే అర్థమేమిటండి జ్ఞానము యా అంటే ఇచ్చునది ఏది విద్య జ్ఞానమును ఇచ్చునది విద్య ఈ జ్ఞానానికి అంతమనేది ఉన్నదా ఇదిగో ఇంతవరకే జ్ఞానం పొందుతున్నాము ఇంతవరకే జ్ఞానమునకు అవధి అనేటువంటిది ఏది పరమావధి ఏది లేదు అయితే ఒక్కటి మనం పొందవలసినదానికి పరమావధి ఉన్నది ఏమిటా పొందవలసినది అంటే ఒక్కటే మాట అండి అనేక మంది మహానుభావులు ఏండ్ల తరబడి ఫోన్ల తరబడి తపస్సు చేస్తున్న వాళ్ళు కూడా దాని కొరకే తపస్సు చేస్తున్నారు మనం కూడా తెలుసుకోవలసింది అదొక్కటే ఎంతోమంది యతీశ్వరులు కానీ సిద్ధపురుషులు కానీ సాధువులు కానీ అనేక మంది పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ చెప్పేటువంటి ఉపన్యాసములగన్నిటికీ సారాంశం ఏకహ ఒక్కటే ఏమిటయ్యాది అంటే నిన్ను నీవు తెలుసుకో అదొక్కటేనండి ఆ ఒక్కటి చేయగలిగిన తర్వాత ఇంకా ఏది తెలుసుకోవలసింది లేదు ఏది చూడవలసింది కూడా లేదు ఇంకా ఏం చూస్తాడు వాడు కాని తెలుసుకుంటే ఆత్మ వస్తువు తెలిసింది ఆత్మవస్తువు ఎప్పుడైతే తెలిసిందో ఇంకా తెలుసుకోవలసిందేది లేదు అర్థమైందంటే సర్వం కల్విదం బ్రహ్మ మొత్తం అంతా బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం రే రే ఏమని చెబుతాం ఏమని చెప్పకుండా ఉంటాం ఏమని రచిస్తాం ఏమని రచించకుండా ఉంటాం ఎప్పుడు ఎటువంటి స్థితి ఏర్పడుతుందండి అది ఎతో వాచవ అప్రాప్య మనస్వాస అమనస్త ఏర్పడుతుంది అప్పుడు జరిగేది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చాలా చక్కగా చెప్పారు సదా హంస్యానం అప్పుడు జరిగేది ఏమిటయా అంటే సర్వత్ర సదా హంస్యానం దాన్నే మన ఏమంటామండి జపం చెయ్యకుండా జపం జపం చెయ్యకుండా జపం అంటే అ జప జప మనం చేసేది కాదది నేను చేసేది నేను అంటే ఎవరు ఆ లోపల ఉండేటువంటి చైతన్య స్వరూపం అదే నేను ఈ శరీరం నేను కాదు ఊరికే మాట చెబితే సరిపోతుందా ప్రాక్టికల్గా కూడా ఆ శరీరం ఆ స్థితికి రావాలి పైనుంచి మిన్ను విరిగి మీద పడినా చెలించని స్థితి ఏర్పడాలి నవ్వుతూ చూడగలిగిన స్థితి ఏర్పడగలగాలి ఎవడైనా వచ్చి శరీరాన్ని ఓ కాగితాన్ని చించినట్టుగా బ్లేడ్తో చించుతున్నా తనకు ఏ స్థితి లేనటువంటి స్థితిని పొందాలి దొంగ వచ్చి ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి వెంట ఉన్న ఒక మూట కోసం ఆయన రెండు చేతులు నరికేసాడు ఏమండి నరికేస్తే ఆ రెండు చేతులు కింద ఆ చేతుల నుంచి రక్తం కారుతుంది ఆయన రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు అట కారుతున్న పేపర్ రే రాసం అంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన పిబరే రాసం పిబరే రా వెళ్ళిపోతున్నాడు ఆ దొంగకే ఆశ్చర్యం వేసింది చేతులు నరికాను కదా వీడికి కుయ్యో మొర్రో అనకుండా అయ్యో అనకుండా కనీసం కింద చేతులు కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడేవిడే వాడు ఈయన వెంటబడ్డాడు ఆయన వీడి వెంటబడ్డం కాదు ఎవరు వెంటపడేసి ఆ దొంగ వెంటబడ్డాడు ఏమయ్య నీకేం నొప్పి లేదా అంటే ఎందుకు నొప్పి అన్నట్టు నీ రెండు చేతులు నరికేశాను కదా అన్న నరికావా అన్నాడు ఆయన ఏమండి ఆ స్థితిని పొందగలిగితే అప్పుడు మనకి మనం తెలిసిలేదు అప్పటిదాకా ఎన్ని విషయాలు తెలిసినా అది గ్రంథస్థ విజ్ఞానమే తప్ప అనుభవ జ్ఞానం మాత్రం కాదు ఆ అనుభవ జ్ఞానానికి రావాలి అంటే సాధన మాత్రం పరిపూర్ణంగా సాగుతూనే ఉండాలి దానికి కూడా పెద్దలు ఏం చెప్పారంటే చాలా గొప్పగా చెప్పారు కొంతకాలం నువ్వు చేస్తే చాలయ్యా అదే నీ వెంట ఎవరయ్యా ఈ మాట చెప్పిందంటే అవతూతేంద్ర సరస్వతీ స్వామివారండి రఘువరదాసు అని పిలుస్తారు మహానుభావుడు ఆయన నోరు తెలిస్తే ఆ గానం ఉన్నదే అటువంటి కంఠం మళ్ళీ మనం ఎక్కడ చూడం ఆ నామం రామనామం ఏడు రోజులు సప్తాహం జరిగితే పాడిన రాగం పాడకుండా హార్మోనియం ముందు పెట్టుకుని అట్లా పాడుతూ ఉండేవారండి రఘువరదాసు గారు మా చిన్నతనంలో ఆయన ఒళ్ళో కూర్చుని హనుమాన్ చాలీసా నేర్చుకున్నా నేను నేర్పేవారు రే ఇట్లా అండరా శర్మ రారా దగ్గరికి కూర్చోబెట్టుకునేవాళ్ళు నేర్పే మా పెద్దన్నగారి ఇంటికి తరచు వస్తూ ఉండేవారు చల్లపల్లి అనే గ్రామంలో అవి వచ్చినప్పుడు కూర్చోబెట్టుకుని హనుమాన్ చాలీసా చెప్పరా లోకం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ చాలీసాను ప్రచారం చేసినటువంటి మహానుభావుడు నామైవ కేవలం నామైవ కేవలం నామైవ కేవలం హరేర్ నామైవ కేవలం ఆ మాట చెప్పినటువంటి మహానుభావుడు దివ్యమైనటువంటి గానం దివ్యమైనటువంటి తత్వం అంతటి మహానుభావులు ఆయన చెప్పేవాడు ఎలా కొంతకాలం నువ్వు చేస్తే నువ్వు దాన్ని వెంట పడితే తరువాత అదే నీ వెంట పడుతుంది అటువంటి స్థితికి చేరుకునేదాకా నువ్వు చేస్తూ ఉండాలి మధ్యలో దాన్ని వదిలిపెట్టావా ఏమైపోతావు ఏమండి కనుక ఏ విధంగా ఉండాలి వదిలేశాడండి ఇంకా యుద్ధాన్ని వదిలేశాడు ఎవరు కర్ణుడు అతడే ఈమెను పొందగలిగినటువంటి వాడు ఆలోచించాట నాకు తెలిసినంతవరకు ఇతడు ఖచ్చితంగా బ్రాహ్మణుడు మాత్రం కాదు క్షత్రియుడే అయ్యి ఉంటాడు ఏ క్షత్రియుడైతే ఏమి మొత్తానికి ఆమెను పొందదగిన వాడు అతడే కనుక అతడితో ఇంకా యుద్ధం చేసి మనం భంగపడడం కన్నా అతడిని ఆశీర్వదిస్తూ మనం వెళ్ళిపోవడం మంచిది అతని యొక్క కర్మను అంగీకరిస్తూ మనం వెళ్ళిపోవడం మంచిది అని కర్ణుడు ఎప్పుడైతే వెనక్కి తిరిగాడో వీళ్ళంతా వెనకాల ఉండి చప్పట్లు కొట్టేవాళ్ళే అర్థమైందా అండి చిన్నప్పుడు మేము కూడా పనే చేసేవాళ్ళం మా ఊరు శివాలయంలో భజన జరిగేది ఆ భజన జరిగే సందర్భంలో మేము మా ఉద్దేశం ఏంటంటే ఎవరు తాళాలు గట్టిగా కొడితే వాళ్ళు గొప్పవాళ్ళది వాళ్ళు భజన చేస్తూ ఉండేవాళ్ళు పక్షి వాగను అని అవతల వైపు ఆ వరసలో ఉన్నవాళ్ళు ఇటువైపు వలసలో వాళ్ళు ఎద్దు బాగాను అంటే ఇవి వచ్చే బాగా సంగీతం చదువుకున్నవాళ్ళు వాళ్ళు ఓ హార్మోనియం ఉండేది ఓ వైలిన్ ఉండేది ఓ మృదంగం ఉండేది ఇవన్నీ ఉండేవి మేము వెనకాల నెక్కర్లేసుకుని కూర్చుని వాళ్ళ మొహాలు వంక అబ్బాయి ఏం పాడుతున్నాడు అనుకుంటూ ఉండేవాళ్ళం ఆ పాటలో ఆ భజన చేసేటప్పుడు ఆ కాలం పెరుగుతు పక్షి వాఘను డైవచ్చు ఆ ఎద్దు వాగ ముందు ఆ నేడు ఉండాలి ఊతం ఎద్దు వాగను డైవచ్చు ఇంకా ఉత్సాహం పెరిగిపోయి వాళ్ళలో అపక్షి అయ్యద్దు అక్షి అయ్యద్దు వాహనం లేదు రావటం ఇదేదో గొప్ప భజన అప్పుడు అనిపించేది ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు జీవితం అంతా వృధా చేశారు కదా ఆ తాళాలు పట్టుకునే పగలకూడదు ఏమండి ఆ భగవంతుణ్ణి పిలిచే క్షణంలో సహస్రనామాలు ఎందుకండి మంత్ర సిద్ధి కలగాలి అంటే అక్షర లక్షలు ఎందుకండి కనీసం అంత జపం చేసే సమయంలో ఏ క్షణమైన వాడి మనస్సు ఆ మంత్ర దేవత యొక్క హృదయం దగ్గర నిలబడుతుందేమో అనేటువంటి ఆశతో అంత జపం చేయమన్నారు ఎంత జపం చేసినా అయ్యిందా లేదా కొలికి పోస దగ్గరికి వచ్చామా లేదా అంటే దృష్టి ఎక్కడ ఉన్నట్టండి ఆ పూష దగ్గరికి రాగానే ఓ బియ్యపు కింద సరిపడము ఓ ఒక్క సరిపడము ఓ మిరియపు కింద సరిపడము దానికి కూడా మళ్ళీ అమెండ్మెంట్ ఆ టీవీలో చదువుతుంటారు మిరియాలతో కనుక ప్రదక్షిణం చేసినట్లయితే మీ కష్టములన్నీ పోవును ఏమంటే మిగతావి శనగలో ఏవో పెట్టుకుంటే లెక్క తేలదా ఒక్క మిరియాలేనా మిరియాలతో తిరిగితే కష్టాలన్నీ పోతాయిట ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణము అంటే అర్థం ఏమిటండి ఇంకో ఆయన చెప్పాడు ప్రదక్షిణానికి భావం దక్షిణం వైపు నుంచి తిరుగుతాం కనుక అది ప్రదక్షిణమైందండి అని చాలా పొరపాటు దక్షిణ అంటే ఇవ్వబడునది అని అర్థం ప్రదక్షిణ ప్రకృష్టమైనది సమర్పించుట అంటే తనను తాను సమర్పించుట తనను తాను భగవంతునికి సమర్పించుటయే భగవంతుని చుట్టూ తిరగడు అర్థమైందండి ఆ భావన కలిగితే నువ్వు తిరగకపోయినా నువ్వు ప్రదక్షిణం చేసినట్టే వాడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఎవడు ఆ భగవంతుడు వాడికి కావలసింది భావమే కానీ కర్మ కానీ ఆ స్థాయికి నువ్వు చేరు ఇక నువ్వు తిరగవలసిన పని లేదు అప్పుడు ఎవరు తిరుగుతారు వాడే మన చుట్టూ తిరుగుతాడు ఎర్రా నా దగ్గరికి రాలేదేంటిగా ఇవాళ కనపడలేదే నువ్వు అని భగవంతుడే మన దగ్గరకు వస్తాడు అట్లా ఎంతమంది దగ్గరికి వచ్చాడండి ఏ మంత్రాలు తెలిగం విద్యాభ్యసనం చెంచే మంత్ర మోహించే భోతావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంశేవాసక్తి ఏకాక జంతున్ శ్రీకాళహస్తిశ్వరా చెప్తా ఎంతవరకు యాంత్రికంగా కర్మ చేయటం కాకుండా హృదయగతంగా నీవు కర్మ చేయి ఆ కర్మ చేసే సమయంలో నీ హృదయాన్ని ఆ కర్మ ఎందు నిక్షిప్తం చేయి ఎప్పుడైతే ఆ పని చేయగలుగుతావో సర్వమును నీవు పొందగలుగుతావు ఒకవేళ ఆ హృదయాన్ని అక్కడ సమర్పించకుండా నీవు ఎంత కర్మ చేసినా అప్పుడు నిన్న ఏమనాలి అంటే కర్మ జడ అనాలి అందమైన పదం అదొక్కటే కర్మ జడు వాడు కర్మ చేస్తాడు తప్ప ఇంకోటి వాడు వైశ్వదేవం చేస్తాడు బ్రహ్మయజ్ఞం చేస్తాడు అన్నీ చేస్తాడు ఏమండి కానీ వాస్తవగతమైనటువంటి కర్మ మాత్రం వాడిలో ఉండదు పైకి కనబడేది మాత్రమే ఉంది దానివల్ల ప్రయోజనంలా నువ్వు చేసేటువంటి కర్మతో దేన్ని ముడిపెట్టాలి అంటే నీ హృదయాన్ని ముడిపెట్టాలి అప్పుడు నీకు ఆత్మ ఎక్కడ ఉన్నదో ఏ రూపంలో ఉన్నదో దాని తత్వం ఏమిటో నీ ఎదురకుండా పరుచుకునే పెద్ద పెద్ద అక్షరాలతో కనపడు దాన్ని చూడగలగాలి అటువంటి స్థితిని పొందాడు పొందినవాడు కనుక ఇతన్ని ఇతడు కేవలం బ్రాహ్మణుడు కాడు నిర్ణయించుకున్నాడు వదిలేశాడంటే ఎప్పుడైతే తాను గెలుచుకున్నాడో ఆ దండ తీసుకొచ్చి అర్జునుకు వేయడానికి సిద్ధపడింది ద్రౌపది ఇక్కడ కూడా అర్జునుడు వద్దన్నాడు ఇప్పుడు నువ్వు దండ వేయాలంటే మా అమ్మ అనుమతి కావాలి ఈ లోకంలో వీరులు ఎవ్వరూ లేరా అంటే ఎక్కువ పెట్టడానికి వచ్చా ఆయన ఎవరో వస్తే పాపం వాడు ఎక్కువ పెట్టనివ్వకుండా నువ్వు వద్దు అన్నావు ఏ సరే నేను ఉన్నా న్యాయంగా ఇప్పుడు ఇతడు వస్తున్నా నాహం వరయామి బ్రాహ్మణం అని కూడా అనవచ్చు ఆవిడ కానీ క్షత్రియుని కన్నా ముందు వాడు కనుక వాడిని అంగీకరించింది అన్నాడు వ్యాస భగవానుడు సూతుడు ఎక్కడి వాడు తరువాతి వాడు అర్థమైందండి ఆ క్షత్రియుల దగ్గర పని చేసేటువంటి వాడు సూర్యుడు కానీ బ్రాహ్మణుడు క్షత్రియులకు సలహానిచ్చి నడిపేటువంటి వాడు అందువల్ల ఆవిడ అంగీకరించడంలో దోషమేమీ లేదని వ్యాసభగవానుడు నిరూపించాడు ఎవ్వరూ దాని గురించి అనుమానపడవలసిన పని లేదు అయితే ఇక్కడ నీవు నన్ను అంగీకరించావు నేను నిన్ను స్వీకరిస్తున్నా నాతో వచ్చేయమన్నాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడండి తాను నివాసం ఉన్నటువంటి గృహానికి తీసుకువెళ్ళాడు భీమసేనుడు అర్జునుడు మాత్రమే ఉన్నారు భీమసేనుడు ముందు నడుస్తున్నాడు ఒకవేళ మధ్యలో ఎవడైనా తగులుతాడేమో వాడి సంగతి చూద్దామని వెనక ఈ పిల్లను వెంట అర్జునుడు మెల్లగా నడుస్తున్నాడు వాళ్ళు ఉన్నది వాడ కూడా బ్రాహ్మణ వాడ ఆ ఇల్లు కూడా బ్రాహ్మణుని ఇల్లే ఎక్కడా ఆ దక్షిణ పాంచాల రాజ్యంలో తన రాజ్యంలోనే వాళ్ళు ఉన్నారా అనే సందేహం లోపల లోపల కలుగుతూనే ఉన్నది ఎవరికి ఈ ద్రౌపదికి కృష్ణకు ద్రుపద మహారాజు కూతురుకి పాంచాలి ఆవిడ లోపలే ఆలోచిస్తోందా తీసుకు వెళ్ళినటువంటి ఈ అర్జునుడు అమ్మ దివ్యమైనటువంటి భిక్ష తెచ్చానమ్మ అన్నాడు ఆవిడ ఎక్కడ ఉన్నదట వంట ఇంట్లో ఉన్నదండి ఎవరు ద్రౌపదీదేవి కుంతీదేవి వంట ఇంట్లో ఉన్నది ఎప్పుడైతే వంట ఇంట్లో అమ్మ నేను భిక్ష తెచ్చానమ్మ ఉత్త భిక్ష తెచ్చానమ్మ అని అంటే అది వేరుగా ఉండేది దివ్యమైన భిక్ష తెచ్చాను అని అర్జునుడే చెప్పాడు ఆయన అంత దివ్యమైనది కదా ఐదుగురు పంచుకోండిరా అని చెప్పింది చెబుతూనే ముందుకొచ్చింది ఇతడు కూడా ఈ పిల్లను వెంట పెట్టుకునే లోపలికి వెళ్ళాడు అర్జునుడి వెనుక తల వంచి నిలబడి ఉన్నది ద్రౌపది దివ్యమైనటువంటి తేజస్సు ఎందుకంటే అగ్ని కుండము నుండి వచ్చినది అగ్ని పునీత అత్యంత పవిత్రమైన వస్తువు ప్రపంచం మొత్తం మీద ఏదయ్యా అంటే అగ్నిహోత్రమే అంతే కదండి చాలామంది ఏమంటుంటారు అబ్బో వాళ్ళు ఇంటో మడి ఏం చేద్దాం అంటే నిప్పులతో కడుగుతారండి అంటారు ఎందుకంటే వాడికన్నా ఇంకో పవిత్రమైనటువంటిది లేదు అర్థమైందండి కనుక అత్యంత పవిత్రమైనటువంటి ఆ హోమగుండము నుండి వచ్చినటువంటి మహాపతివ్రతమ తల్లి ఆవిడ అందులో ఏ దోషం లేదు ఐదుగురిని పంచుకోమని చెప్పాను కదా నా నోటి వెంట వృధా అయినటువంటి పదం వచ్చేటువంటి అవకాశం లేదు ఇది కుంతీదేవి యొక్క వాదన అమ్మ నువ్వు చెప్పినట్టే మేము ఐదుగురం పంచుకుంటాం అని ధర్మరాజు కూడా అంగీకరించాడు ఒక పిల్లను ఐదుగురు పంచుకోవడం ఏమిటి మేము ఐదుగురం అంగీకరించి భర్తలుగా భార్యగా స్వీకరిస్తామమ్మ అర్జునుడు చెప్పిన మాట ఈ పరిస్థితి ఇక్కడ ఉంటే పెళ్ళి జరగల ఇంకా గెలుచుకుని ఆ పిల్లను తెచ్చుకున్నాడంతే వివాహం జరిగితే కానీ ముట్టుకునే అవకాశం లేదు అంత నీతిమంతమైనటువంటి కుటుంబం ఆ పాండవ వంశం ద్రౌపదికి రక్షణగా ఎవరున్నారు అంటే కుంతీదేవి ఉన్నది అక్కడ సామాన్యమైనటువంటిది కాదు కుంతీదేవి ఎంత అనుభవం అండి ఏనాడు వెళ్ళిపోయాడు పాండురాజు అప్పటి నుంచి ఎన్ని రకాలైనటువంటి కష్టములను సుఖములను చూచింది ఆవిడ జీవితంలో ఎన్ని విధాలుగా ప్రవర్తింపబడింది ఆ కారణం చేత అత్యంతమైన దివ్యమైనటువంటి అనుభవం ఉన్నది లేకపోతేనే కృష్ణ పరమాత్మ తిరిగి వెళ్ళిపోతుండే ఆ కృష్ణ పరమాత్మను అడుగుతుందండి అమ్మ అత్త నీకేం కావాలని అడిగట కృష్ణ పరమాత్మ సతున విపద శున అన్నది ఆపదలు ఎల్ల కాలం ఉండేటట్టుగా వరం ఇవ్వయ్యా అన్నది అదేమిటత్తా అట్లా అడుగుతావు అని కృష్ణుడంటే ఆపదలు ఉంటే కదా నిన్ను తలుచుకునేది ఆపదలు లేకపోతే నేను ఎవరు తలుచుకోరాయా నిన్ను నిరంతరం మేము తలుచుకోవాలి అంటే మాకు ఆపదలు కావాల్సిందే ఒకవేళ ఆపదలు తీసేస్తే కళ్ళు పైకిడతాయేమో అని ఆ కుంతీదేవి తనకు తానుగా చెప్పుకున్నదండి అంత అనుభవం అమేయమైనటువంటి స్థితి ఆవిడ ఆ తనలో తాను విచారిస్తున్నది నా నోటి వెంట ఇటువంటి మాట ఎందుకు వచ్చి అదేదో ఆహార పదార్థం కాదు వచ్చిన దాన్ని ఐదుగురు పంచుకోవడానికి ఒక స్త్రీమూర్తి లోకల్లో ఇటువంటి కర్మ ఎక్కడైనా ఉన్నదా ఒక పురుషునకు బహుభార్యాత్వం ఉన్నది కానీ ఒక స్త్రీకి బహుభర్తృత్వం అనేది ఎక్కడా లేదు రెండవది వ్యాకరణ శాస్త్రం ఒక మాట చెప్పిందండి ఆ వ్యాకరణ శాస్త్రంలో ఏమన్నారంటే రెండు పదములకు బహువచనము ఉండకూడదు అన్నారు రెండు పదాలకు బహువచనం ఉండకూడదు ఏమిటారు రెండు పదాలు అంటే ఒకటి భర్త రెండవది గురువు ఈ రెండు పదాలకి బహువచనం ఉండకూడదు గురువులు అనే పదం ఉండకూడదు ఎంతమంది గురువుల దగ్గరికైనా వెళ్ళవచ్చు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మే ఇరవై మంది గురువుల్ని చెప్పాడు అవద్ధుతోపాఖ్యానంలో అర్థమైందండి గురువులు ఉండవచ్చు కానీ ప్రధానమైనటువంటి గురువు ఒక్కరే ఉండాలి ఇంకెవరు ఉండదు అతణ్ణే ఆరుఢమైనటువంటి భక్తితో సేవించగలగాలి అది శిష్యుని యొక్క లక్ష్యం అట్లాగే భర్తలు అనబడేటువంటి బహువచనం కూడా ఉండకూడదు అటువంటిది ఇప్పుడు ఎంత వ్యాఘాతం కలుగుతున్నది తనకు తాను ఆలోచించింది కుంతీదేవి అయినా సరే నా నోటి నుంచి వచ్చింది కనుక అది అది జరిగి తీరుతుంది ఎందుకని అలా వచ్చిందో భగవంతుడు ఎందుకు రప్పించాడో తెలియదు ఎట్లా వీళ్ళంతా విచికిత్స ఆలోచన కలిగి ఉండగా ఒక్కసారి మనం ద్రుపద మహారాజు దగ్గరికి వెళదాం పాంచాల దేశంలోనే ఉన్నారు వీళ్ళు కూడా ఆ రాజు ఆస్థానంలో ఆయన కూర్చుని ఉన్నాడు ఆ దృష్ట్యూము నుండి ముందు పెట్టుకునే నాయన ఆ మత్స్యంత్రాన్ని ఛేదించిన వాడు బ్రాహ్మడు కనబడుతూనే ఉన్నాడు కానీ వాడి రూపం చూస్తే ఖచ్చితంగా బ్రాహ్మణుడైనా కాదా క్షాత్ర తేజము అతని ముఖంలో కొట్ట వచ్చినట్టుగా కనబడుతుంది కానీ వేషం మాత్రం బ్రాహ్మణ వేషమే శిఖ ధరించి ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో అతడు క్షత్రియుడు అని ఎలా చెప్పగలము ఇప్పుడు గెలుచుకున్నాడు ద్రౌపదిని తీసుకు వెళ్ళిపోయాడు నా కుమార్తెను కానీ నేను ఆ పిల్లను పొందింది ఎవరి కొరకు పొందాను అర్జునుని కొరకు పొందాను సంకల్పం కూడా అలాగే చెప్పాను ఇప్పుడు నేను చేసినటువంటి యజ్ఞ దోషమా లేదు అతడు మత్స్యంత్రాన్ని ఛేదించడం దోషమా కనుక నిజంగా అతడు బ్రాహ్మణుడైనా కాదా ఏదో ఒక విధంగా నువ్వు వెళ్ళి తెలుసుకుంటావయ్యా ఎవరిని పంపించాడండి దృష్టం నుండి పంపించాడు అక్కడికి వెళ్ళి ఆ కిటికీ దగ్గర ఈ గుమ్మం దగ్గర నిలబడి లోపల వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటున్నాడు ఈ ఐదుగురు అన్నదమ్ములు కలిసి క్షమో వ్యూహ అవస్థిత స్పర్ధతే వచనం సంభాషయామాస దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఏ ఏ యుద్ధంలో ఏ వ్యూహాలు ఉండాలి ఆయా వ్యూహములకు ఎవరిని ఎటువైపు పెట్టుకుంటూ ఎటువంటి వాళ్ళను ఉంచుకుని వెళ్ళాలి వాటిల్ని ఏం చేస్తున్నారయ్యా అంటే మననం చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారండి మననం దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏది అధ్యయనం చేసినా దాన్ని మననం చేయకపోతే ఏమవుతుంది అది పూజు పట్టిన ఇంటి వలే తయారవుతుంది ఓ యోగ సాధన చేసేవారు కూడా కొంతవరకు వెళ్ళాం కదా ఇక మనం చేయవలసిన అవసరం లేదు అనుకునే పరిస్థితి నిరంతరం ఆ యోగం కర్మ ప్రకారంగా కూర్చున్నా లేకపోయినా లోపల యోగం జరుగుతూనే ఉంటుంది జరగాలి దానికి అనుసంధానమయ్యే ఉండాలి ఆ మనస్సు అట్లాగే ఏ కర్మను చేసేవాడు ఆ కర్మను నిరంతరం అనుసంధానం పాడేవాడు ఉంటాడు నేను మెడ్రాసు వెళ్ళా ఉపన్యాసం చెప్పడానికి నాకు బాగా చంద్రశేఖరన్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఎప్పుడన్నా చూసారా మీరు చూచారండి అయ్యో ఇప్పుడు లేడు మహానుభావుడు వెళ్ళిపోయాడు రెండు కళ్ళు లేవు ఆయనకి ఆయన వాయులీనం వాయిస్తే రాళ్ళు కరుగుతాయి అంత దివ్యమైనటువంటి స్వరం ఆ వేళ్ళున్నాయే సరస్వతీదేవి అక్కడ కూర్చుంటుందని అంత గొప్ప వాద్యం ఆయన్ని చూడాలి అనే తపన మహావిద్వాంసులు ఎక్కడన్నా కాశీ పెడితే అక్కడ ఉండేడు ఆ సహనాయి విద్వాంసుని ఇంటికి వెళ్ళాను వెళితే అయ్య మహారాజును పిలిచే చేతులు బనీను ముందు జేబు ఎట కూర్చున్నారని వాకిట్లు ఆయన వెళుతూనే నమస్కారం కాళ్లకు నమస్కారం చేసి ఎందుకంటే ఆ విద్యలో అంతకన్నా తులియమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా నమస్కరించాలి నమస్కరించా ఆయన టీ ఇచ్చాడు నాకు అలవాటు లేదండి అన్న పాలిప్పించాడు కూర్చోబెట్టాడు ఎన్నో ఎన్నో సంగీత విషయాలు ఆయన భాషలో ఆయన చెప్పాడు నాకేమీ అర్థం కాలేదు అర్థమైనట్టుగా తలువు పూపి ఎందుకంటే ఆయన్ని నిరుత్సాహపరచకూడదు అందుకోసమని అంత జాగ్రత్తగా కనీసం ఓ గంటన్నరసేపు ఆయన దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడి ఓ సరస్వతీదేవితో నేను మాట్లాడాను కాసేపు అనేటువంటి ఆలోచనతో వెనక్కి తిరిగి వచ్చాను అట్లాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు కూడా ఈయన దగ్గరికి వెళ్ళాడు చంద్రశేఖరన్ ఆయన గదిలో కూర్చుని ఏం చేస్తున్నాడో తెలుసా సాధన చేస్తు వాయిస్తూనే ఉన్నాడు కనుక నాకు అనిపించింది ఈ ఉపన్యాసం అయిపోయింది అనుకోండి మెదలకుండా మొద్దలే ఇంటికి వెళ్ళి పడుకోకూడదు పుస్తకాలు చూస్తూనే ఉండాలి నిరంతర పరిశ్రమ లేకపోతే ఏమవుతుందండి ఎక్కువసేపు కూర్చోలేడు ఎవ్వడు కూడా ఎన్నెన్ని విశేషాలు ఎన్ని విషయాలు వస్తూ ఉంటాయో అయితే ప్రత్యేకించి ఈ సందర్భంలో ఇది చెప్పాలి అనుకుని రాసుకుని చదువుకుని చెబితే అది హరికథ లేదా నాటకం కానీ ఉపన్యాసం అట్లా ఉండడానికి వేరు లేదు ఉన్నటువంటి మధ్యలో ఎవరైనా ప్రశ్న అడిగితే ఏం చెబుతామండి ఎలా ముందుకు వెళ్ళాలి అటువంటి స్థితిలో ఏ విధంగా వాడు నిరంతరం దాన్ని సాధన చేస్తూనే ఉండాలి ఎక్కడ కూర్చున్నా ఎక్కడికి వెడుతున్నా దాని గురించినటువంటి ఆలోచన మెదడులో తిరుగుతూనే ఉండాలి నిరంతరం సూర్య భగవాను యొక్క గమనం ఎటువంటిదో ఆ ఉపన్యాసకుని ఆలోచన కూడా అలాగే ఉండి తీరాలి కాకపోతే వాడికి వీడికి తేడా ఏమిటంటే నిద్రపోయినప్పుడు కూడా ఆలోచించాలిరా నాన్న అని చెప్పారు ఎవరయ్యా అంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారంటే మా గురువుగారు అట్లా ఆలోచించేవారు ఆ శాస్త్రంలో కారిక ఎట్లా వచ్చిందండి అని అడిగితే నాకు బాగా గుర్తుండి చెప్తారా పడుకో అనేవారు మేము పడుకునే వాళ్ళ ముద్దు నిద్ర అదంటే మాకు ఎంత ప్రేమో హాయిగా పడుకునే వాళ్ళమా అర్ధరాత్రి రెండింటికి లేపేవారు రే బుర్రా ఇది కూడా సమాధానం రాసుకోరా మాకు అనిపించేదండి అప్పుడు తెలియలేదు కానీ తర్వాత అనిపించింది ఏమని పడుకునేటప్పుడు మనం చెప్పాం అర్ధరాత్రి రెండింటికి లేచి ఇదిగోరా దీనికి సమాధానం అని గురువుగారు చెప్పారు అంటే ఆయన పడుకోలేదు నిద్రపోతూ కూడా దీన్ని గురించే ఆలోచించి ఎక్కడ దీనికి సంబంధించిన కారిక దొరుకుతుంది అని ఆ మనస్సును అక్కడికి పంపించి దాన్ని తెప్పించి మనకు సమాధానం చెప్పారు కనుక భగవంతుణ్ణి కూడా అలా మనస్సుని పంపించి మనం తెప్పించుకోవచ్చు అనేటువంటి విషయం తెలిసిపోతున్నాడు అంతగా శ్రమ పడేవాడు కనుక నిద్రలో కూడా దాన్ని మనం చేయవచ్చు అందులో భగవన్నామం కూడా చేయవచ్చు నిద్రలో రఘువరదాస్ గారి నిద్ర లేపితే లేస్తూనే రామ్ అంటూ లేచేవారు ఆయన పై బెగ్రిగా ఏదో చిన్నగా మాట్లాడటం కాదు బేగ్రిగా రామ్ అంటూ లేచేవారు నిద్రపోతూ కూడా ఆయన భగవన్నామం చేస్తూనే ఉండేవారు జపం చేస్తూనే ఉండేవారు కనుక ఈ లోపల వాళ్ళు వ్యూహ రచనలు మననం చేసుకుంటున్నారు ఎవరయ్యా అంటే పాండవులు అదృష్టం జమునుడి ఇంటికి వెళ్ళారు నాన్నగారు వాళ్ళు ఖచ్చితంగా బ్రాహ్మణులు కాదు ఎందుకంటే వాళ్ళు వ్యూహరచన గురించి మాట్లాడుకుంటున్నారే కానీ ఏదో బ్రాహ్మణులైతే దేని గురించి మాట్లాడతారండి రే వాళ్ళింటో పూజ ఎప్పుడురా వీళ్ళింటూ పూజ ఎప్పుడు ఎన్నింటికి వెళ్ళాలి ఎన్నింటికి రావాలి మళ్ళీ మధ్యాహ్నం ఏమైనా ఇంకో పనులు ఉన్నాయా ఎక్కడైనా జపాలు ఉన్నాయా ఏంటి పరిస్థితి ఎవరైనా దానం ఇవ్వడానికి పిలిచారా వీళ్ళకి ఇవి కాకుండా ఇంకేం మాటలుంటాయి చెప్పండి వాడి వృత్తిని సంబంధించి నేనేమి బ్రాహ్మణులను హేళన చేయటం లేదండి నేను బ్రాహ్మణున్నే వాడి వృత్తిని సంబంధించి వాడు మాట్లాడుకుంటూ ఉంటాడు వీళ్ళు భిక్షాటన చేసేటువంటి బ్రాహ్మణులు బయటికి కనబడుతున్నది ఎలా కానీ వీళ్ళ సంభాషణలో మాత్రం మార్పు ఉన్నది ఆ విషయాన్ని తెలియజేశాడు ఇంతటితో ద్రుపద మహారాజుకు తృప్తి చెందలేదండి ఆ ద్రుపద మహారాజు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి రథాలు పంపించాడు చూస్తున్నా వాళ్ళ ఇంటికి రథాలు పంపించాడు ఎన్ని రథాలు పంపించాడు వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు అని చెప్పాడు ఈ దృశ్య జమునుడు ఐదు రథాలు పంపించాడండి ఒక్కొక్క రథం ఒక్కొక్క రకమైనటువంటిది క్షత్రియుడైన క్షత్రియుడే కనుక అయినట్లయితే ఆ రథాన్ని ఎలా అధిరోహించాలి ఎలా దిగాలి అనేది కూడా ఓ విధానం పద్ధతి ఉన్నది వీళ్ళు ఎలా అధిరోహిస్తున్నారు మన రాజ్యానికి వచ్చిన తర్వాత ఎలా దాన్ని దిగుతున్నారు ఆ లక్షణాలను బట్టి వీళ్ళు ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి విశేషంతో ఈ ఐదుగురికి ఐదు రథాలు పంపించాడండి పంపించినటువంటి ఆ ద్రుపద మహారాజు వాళ్ళు ఆ రథాలు ఎక్కడం చూచాడు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత దిగటం చూచాడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు వీళ్ళు బ్రాహ్మణులు మాత్రం కాదు అని ఐదుగురు ఆ ద్రౌపదిని వెంటబెట్టుకుని లోపలికి వచ్చారు ఒక ద్రౌపదేనా కుంతీదేవి కూడా వెంట ఉన్నది చాలా సంతోషం మత్స్యంత్రాన్ని ఛేదించి నా కుమార్తెను గెలుచుకున్నటువంటి ఆ పిల్లవాడు వచ్చినట్లయితే చక్కని ముహూర్తం పెట్టించి వివాహం చేస్తాం ఎందుకనంటే ద్రుపద మహారాజుకి ఈ ఐదుగుర్రు ఆ ద్రౌపదిని చేసుకుంటారు అన్న సంగతి తెలియదు ముహూర్తం పెడదాం వివాహం చేద్దాం ఎప్పుడైతే చెప్పాడో ధర్మరాజు చెప్పాడండి మేము ఐదుగురము ఆమెను వివాహం చేసుకుంటాం ఎట్లా సౌశీల్యేనా అని చెప్పాడు ధర్మాన్ని అనుసరించి మేము ఐదుగురము వివాహం చేసుకుంటాం ఇది ధర్మం అయ్యా ఒక్క పిల్లను ఐదుగురు చేసుకోవడం ధర్మమా ఎక్కడ ఉన్నదయ్యా ఇది వేదానుసారేణ అని కూడా చెప్పాడు సౌశీల్యం వేదానుసారేణ వేదాలలో ఎక్కడ చెప్పబడుద్దయ్యా నిరూపించాడండి ధర్మరాజు అర్థమైందండి కనుక అనేక రకాలుగా ధర్మం చెప్పిన ప్రకారం వీటన్నిటి సంగతి కన్నా వేదం ఒక్క మాట చెప్పింది నా మాతో పరదై అని మా అమ్మ ఐదుగురిని పంచుకోమన్నది కనుక మేము ఐదుగురము ఆమెకు భర్తలే ఇప్పుడు సంకట ఎవరికి ఏర్పడిందండి ద్రుపద మహారాజుకు ఏర్పడింది ద్రౌపదికి ఏ సంకటం లేదు ఇచ్చాపూర్తయ్య అన్నారు ఆవిడని ఆవిడకి అంగీకారమే ఐదుగురిని చేసుకోవడం అంగీకారం ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా ఒకవేళ ఒప్పుకున్నట్లయితే ఆవిడ పతివ్రత అనేటువంటి అవకాశం ఉన్నదా అయితే కొంతమంది విశేషజ్ఞులు ఏం చెబుతున్నారంటే జరాయుజమైనటువంటి శరీరమునకు ఈ నియమంగాని దివ్యమైనటువంటి దైవీ సంపత్తి కలిగిన దేహం కలిగినటువంటి వాళ్లకు ఇటువంటి నియమాలు లేవు పంచ కన్యలు అనే లోకంలో చెప్పవు అహల్య తారా మండోదరి దా సీత ద్రౌపది జైవ మొత్తం ఎంతమంది చెప్పారు ఐదుగురిని చెప్పారు ఈ ఐదుగురు కూడా అయో జలే అహల్య అట్లా వచ్చిందే తార అట్లా వచ్చిందే వచ్చింది అర్థమైందా అండి పైగా మండోదరి అయితే రెండు భాగాలు అయిందని చెప్పింది శాస్త్రం అటు వాలి ఇటు రావణాసురుడు పట్టుకుని రెండు భాగాలుగా చీలిస్తే ఓ పక్కన మండోదరి ఇంకో పక్కన తారా వచ్చారు అని చెప్పిన్నారు ఇన్ని రకాలుగా చెప్పబడినటువంటి ఆ తత్వం వాళ్ళు తల్లి గర్భము నుండి రాలేదు కనుక వాళ్లకు ఈ ఈ దోషం అనేది ఉండదయ్యా బహుభర్తృత్వం అనే దోషం ఉండదు అని లోకంలో కొంతమంది చెబుతున్నారు కానీ అసలు కారణం అది కాదు అని చెప్పారంటే ఏం చేయాలిప్పుడు చాలా సంకటమైన పరిస్థితి వస్తే ఐదుగురికి పిల్లని ఎట్లా ఇచ్చి పెళ్లి చేయాలి అనేటువంటి ఆలోచన కలిగిన సందర్భంలో అతడు సతమతమవుతున్న సందర్భంలో ఆ ఆస్థానంలో ప్రత్యక్షమయ్యాడు వ్యాస భగవానుడు ఎందుకంటే ఆ ఉన్నటువంటి సమస్యను తీర్చాలి తానే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనటువంటి వ్యాసభగవాను ఎదురుకుండా ఎవరు కూర్చున్నారు నలుగురు కూర్చున్నారు కుంతీదేవి ద్రుపద మహారాజు దృష్టజ్యమునుడు ధర్మరావు మిగతా వాళ్ళంతా ప్రక్కనే ఉన్నారు ద్రౌపది కూడా అక్కడేం సంబంధం లేదు ఆవిడని అసలు నిమిత్తంగా ఎవరు మాట్లాడాలే కానీ ఇక్కడ తేల్చుకోవలసిన వాళ్ళు ఈ నలుగురే కుంతీదేవి వ్యాస భగవాను శాస్త్రాంగ ప్రణిపాతం చేసి స్వామి నా నోటి వెంట వృధా అయినటువంటి మాట ఇంతవరకు ఎప్పుడూ రాలేదు తెలిసో తెలియకనో వచ్చింది ఆ వాక్యాన్ని వృధా చెయ్యటం నా సంతతికి ఇష్టం లేక ఐదుగురు కలిసే ఆమెను వివాహం చేసుకుంటామని అంటున్నారు ఇందులో ధర్మ నిర్ణయాన్ని మీకే వదిలిపెడుతున్నామని కుంతీదేవి తెలివిగా ఇంతకు ముందైతే ద్రుపద వాదించింది ఎందుకు చేయకూడదు చేయొచ్చు అని కానీ ఇప్పుడు వచ్చిన వాడెవరు వ్యాసుడు అందుకని వాదించి ఆయనతో ఏదో చేయకుండా ధర్మ నిర్ణయాన్ని మీకే వదిలిపెడుతున్నాను ధర్మరాజుని అడిగారు నీ ఉద్దేశం ఏమిటయ్యా ఇత పూర్వమ వేదములలో చెప్పబడినట్లుగా ఉన్నది అనేక మంది స్త్రీలు ఎక్కువ మంది భర్తలను పొందినట్లుగా ఒక్కొక్క సందర్భంలో వేదాలలో చెప్పబడి ఉన్నది కనుక ఆ ధర్మాన్ని అనుసరించి చేసుకోవచ్చు ఇత పూర్వం చేసింది కనుక అని నేను అనుకుంటున్నాను ధర్మ నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను దృష్టద్యమునుడు ఉన్నాడండి వాడు కొంచెం అతి తెలివైన వాడు వాడు ఏం చెప్పాడంటే వ్యాసభగవన్ అర్జునుడు ఈ పిల్లని గెలుచుకున్నాడు వీళ్ళు బ్రాహ్మణులు కాదు పాండవులు అన్న సంగతి మాకు అర్థమైపోయింది లక్క ఇంట్లో తగలబడలేదు తగలబడినటువంటి వారు ఎవరో ఎవరు రక్షించారో తెలియదు కానీ రక్షింపబడి యువతల మాకు తెలిసిన ఈ రహస్యం ఎవరికి చెప్పలేదు అనేక రకాలుగా పరిశీలన చేసి తెలుసుకున్నాం కనుక నా చెల్లిని గెలుచుకున్నవాడు నా తండ్రి కోరికను అనుసరించి గెలుచుకున్నవాడు ఎవరయ్యా అంటే అర్జునుడే కనుక అర్జునుడికి భార్య అవుతుంది కదా తమ్ముని భార్య ఎవరితో సమానం ఎవరితో సమానం అండి పుత్రికతో సమానం పుత్రికతో సమానమైనటువంటి ఆమెను ధర్మరాజు కానీ భీముడు కానీ ఎట్లా భార్యగా పొందుతారు అర్జునుడికి భార్య అయినప్పుడు పొందే అవకాశం లేదు కొన్ని తర్వాత వాళ్ళు పొందుతారా అంటే వదిలిగా ఎవరితో సమానం తల్లితో సమానం అది ఎట్లా పోషగుతుంది లోకధర్మం కాదు కదా ఈ మాట కూడా విన్నాడండి ఆ ద్రుపద మహారాజును అడిగాడు నీ ఉద్దేశమేమయ్యా ఏ తండ్రి అయినా తన కూతుర్ని ఎంతమందికి కట్టబెడతాడా మహాభాగ నాకు చాలా అయోమయంగా ఉన్నది కేవలం అర్జునుడికి అయితేనే ఇవ్వడానికి నేను సిద్ధమే నా ఉద్దేశం కూడా అదే నేను కోరుకున్నది కూడా అదే మరి ఎందువల్ల ఇలా జరిగిందో మాత్రం నాకేమీ తెలియటం లేదు ధర్మనందనుడు కూడా తక్కువ వాడు కాదు అతన్ని కూడా నేను శంకించటం లేదు కానీ విధి బలీయమైనది ఎందువల్ల ఇలా జరుగుతున్నది అన్న సంగతి నాకు తెలియటం లేదు అన్నాడు అటువంటి స్థితిలో అయ్యా ఏమిటండి అయ్యి నీకు ఒక తొమ్మిది ఉంది నాకు సమయం యాభై అయ్యింది అంతే కదా ఎనిమిది అయ్యేటప్పుడు ఇది స్వస్యవుతా అందులో సందేహం ఎందుకంటే నాకు బాగా అలవాటు బెల్లు కొట్టే సమయానికి పాఠానికి కంక్లూషన్కి వెళ్ళి కాలేజీలో చాలా కాలం ఆ పనిచేసాం కనుక టైం టు టైం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ మహారాజుకు ఒక్కసారి లోపలికి రావయ్యా అని ద్రుపద మహారాజును తీసుకువెళ్ళాడు మిగిలినటువంటి ద్రౌపది ధర్మరాజు దృష్టచిమ్మునుడు ఈ ముగ్గురు ఇక్కడే ఉన్నారు వాళ్ళు లోపలికి వెళ్ళాల ఒక్క వ్యాసభగవానుడే లోపలికి వెళ్ళాడు ద్రుపద మహారాజును తీసుకువెళ్ళాడు ఆ ద్రుపద మహారాజుకు దివ్య దృష్టిని ఇచ్చాడు ఎవరు ఇచ్చింది వ్యాస భగవానుడు ఇప్పుడు ద్రుపదునకు గడచినదంతా ఆ తెర సినిమా కనబడినట్టు కనబడుతోందండి ఒకనొక సమయంలో దేవేంద్రుడు అలా వెడుతూ ఉండగా ఒక స్త్రీ కంటి నుండి నీరు కారుతున్నది ఎక్కడ పడుతున్నది సరస్సులు పడుతున్నాయి ఆ సరస్సులో పడిన వెంటనే అవి మద్మములుగా మారుతున్నాయి చాలా ఆశ్చర్యం వేసింది అక్కడికి వెళ్ళి యోమాసులు ఎందుకు వెడుతున్నావు ఆ ఏడవడానికి గల కారణం ఏంటి దుఃఖానికి గల కారణం ఏమిటి ఆ పడిన నీళ్లు పద్మాలుగా మారటం ఏమిటి దీనికి నాకు సమాధానం చెప్పమన్నాడు ఆ పిల్ల ఏం చేసిందంటే ఆ దేవేంద్రుని చేతులు పట్టుకుని ఓ చోటికి లాక్కుపోయి సమాధానం చెప్పలా తీరా అక్కడికి వెళితే ఓ పదహారేళ్ల కుర్రాడు ఓ పదహారేళ్ల అమ్మాయితో పాచికలాడుతున్నాడు నిన్ను నేను ప్రశ్న అడిగితే ఇక్కడికి తీసుకొచ్చావు వాడేమో అసలు కనీసం దేవేంద్రుడైనటువంటి నేను వస్తే దేవేంద్రుడు వచ్చాడా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నా వైపు చూడకుండా వాడు చేస్తున్నాడు అసలు వీడి సంగతి ఏమిటో తెలుసుకుంటానని వజ్రాయుధాన్ని పైకెత్తాడు ఎవరు దేవేంద్రుడు ఆ చెయ్యి అక్కడే ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో దేవేంద్రునికి తెలియదు ఆ వజ్రాయుధము ప్రయోగింపబడటం లేదు అసలు ఈ పాచికలాడుతున్నవాడెవడు వీడి పరిస్థితి ఏమిటి ఈ పిల్ల ఎవరు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అసలు నా కర్మగాలి నేను ఆమెను ఎందుకు ప్రశ్న వేశాను దగ్గరకు వెళ్ళాడు నడిచి ఎవరి దగ్గరగా పాచికలాడేవాడి దగ్గర అప్పుడు తలెత్తి చూశాడు తీరా అక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ముక్కంటి దొర అయినటువంటి పరమేశ్వరుడు పోని ఆయన ఏమైనా దేవేంద్రునితో మాట్లాడా మాట్లాడడా ఆ దేవేంద్రునిచ్చే దేవేంద్రునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ ఒక స్వరంగం ఉన్నది దానికి అడ్డముగా ఒక పాషాణము పెట్టి ఉన్నది దాన్ని తొలగించవయ్యా అని చెప్పాడు ఈ దేవేంద్రుడు వెళ్ళి ఆ రాయిని తొలగిస్తే లోపల నలుగురు ఇంద్రులు ఉన్నారు వీడు ఎట్టా ఉన్నాడో వాళ్ళు అట్టగే ఉన్నారు ఎవరండి వీళ్ళు ఇంతకుముందు ఇంద్ర పదవిలో ఉండి పదవీ కాలము పూర్తయిపోయి వచ్చి ఇక్కడకు చేరిన వాళ్ళు ఇప్పుడు దేవేంద్రుడికి ఏమర్థమైందంటే నా పదవీకాలం అయిపోయింది నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడికి చేర్చారేమో అందుకోసమే నేను ఈ పని చేశానా అసలు అవి అడగకుండా ఉంటే నన్ను తీసుకొచ్చేది కాదు నేను ఇక్కడికి చేరుకునేవాడిని కాదు నా సింహాసనం నాకు ఉండేది ఆ జయంతాన్ని వదిలిపెట్టి నేను ఉండగలుగుతానా ఏమిటి నాకు ఈ పట్టిన కర్మ అని అనుకున్నాడు అండి ఒకనొక్క ఒకనొక ప్రయోజనాన్ని ఆశించి మీ ఐదుగురుని భూమండలంలో మానవులుగా జన్మించమని నేను ఆజ్ఞాపిస్తున్నా అని ఎవరు చెప్పారండి పరమేశ్వరుడు పరబ్రహ్మని చెప్పింది ఎప్పుడైతే మానవులుగా జన్మించమని చెప్పిందో ఆ మానవులుగా జన్మించడానికి సిద్ధపడిన వీళ్ళు మేము మానవులుగా పుట్టిన దిక్పాలకుల యొక్క శక్తి ద్వారా జన్మించేటట్టుగా మాకు వరం అన్నారు ఆ కారణం చేతనే యమధర్మరాజు శక్తి వల్ల ఇంద్రుని శక్తి వల్ల ఏమండి ఆ తరువాత వాయుదేవుని శక్తి వల్ల అశ్వనీ దేవతల శక్తి వల్ల భూలోకంలో పాండవులుగా జన్మించారు కనుక ఈ పాండవులు ఐదుగురు కూడా ఎవరితో సమానం ఇంద్రునితో సమానం ఈ ద్రౌపదిగా ఆవిర్భవించిన ఆవిడ ఎవరయ్యా లక్ష్మి అన్నారు ఇంద్రులు మారవచ్చు కానీ స్వర్గం మారుతుందా చెప్పండి వాడి పదవీ కాలం అయిపోతే ఇంద్రుడు దిగిపోతాడు ఇంకో ఇంద్రుడు వస్తాడు అలా మారవచ్చు కానీ స్వర్గలక్ష్మి మాత్రం ఒక్కటే ఉంటుంది ఈ స్వర్గలక్ష్మిని వారందరూ భార్యగా స్వీకరించినట్టు కాదా కనుకా ఇక్కడ ద్రౌపది అనేటువంటి ఒక శరీరము కళ్ళు కాళ్ళు ముక్కు చెవులు ఉన్నటువంటి శరీరాన్ని కాదు మనం భావించవలసింది స్వర్గలక్ష్మి ఈ పాండవులను కూడా ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు అని కాక ఇంద్ర సమముగా మనం భావించాలి ఎప్పుడైతే భావించగలుగుతామో స్వర్గలక్ష్మి అయినటువంటి ద్రౌపది ఇంద్రులైనటువంటి వీళ్ళందరినీ స్వీకరించడానికి ధర్మం ఒప్పుతుందా ఒప్పదా ఇదంతా కూడా దివ్య వ్యాసుని చేత ఇవ్వబడినటువంటి దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నటువంటి ఆ ద్రుపదుడు లోపలికి లోపలికి వెళ్ళి బయటికి మొత్తం ఐదుగురికి కలిపి పెళ్లి నాకేం అభ్యంతరం లేదన్నట్టు లోపల ఏం జరిగిందో బయట కూర్చున్న ముగ్గురికి తెలియదు అర్థమైందా అండి చేసిందంతా ఎవరు వ్యాస భగవానుడు చక్కని ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు ఐదుగురు భర్తలతోనూ దివ్యమైనటువంటి వైభవంగా ద్రౌపదీ దేవికి వివాహం జరిగింది ఎలా జరగాలి అప్పుడు కూడా సమస్య తాడెట్టగట్టాలి ఏమండి ఏకం దివసం వ్యవధిపోరయ్య ఒక రోజు ధర్మరాజు రెండవ రోజు భీముడు మూడవ రోజు అర్జునుడు నాలుగవ రోజు నకులు ఐదవ రోజు సహదేవుడు ఐదు రోజుల పెళ్లి అర్థమైందండి రోజుకొక్కరు చొప్పున ఆమెకు వివాహం చేసుకున్నారు చక్కగా ఆమెను స్వీకరించారు వారు ఆ ద్రుపథ మహారాజు వద్దనే కొంతకాలం ఉండి అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళతో పాటు మనం కూడా బయలుదేరదాం మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారు వాళ్ళు మనం కూడా అప్పుడే కలుసుకుందాం ఎప్పుడు అంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది నాండి తొమ్మిదిన్నర ఆ తొమ్మిదిన్నర గంటలకు కలుసుకుందామని మనవి చేస్తూ స్వస్తి పెద్దలు మైనంపాటి వారు వచ్చారు చక్కని ఉపన్యాసకులు వారి ఉపన్యాసం కూడా ఎవరు మీరెవడూ వెళ్ళమాక తొమ్మిదేనా నా గుర్తు తొమ్మిదే సరే మీరు తొమ్మిది అన్నారు కదా అని తొమ్మిది గంటలకల్లా కలుసుకుందాం మహానుభావులు వారు వచ్చారు ఎటువంటి పెద్దలు వచ్చిన వారి యొక్క వాణిని కూడా మనం స్వీకరి